రి ఓదత్తం ఎత్స రాజా బ్రహ్మణా శ్రీమహాభి నమ సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్య వందే గురు పరంపరా ఓం ఆప్యాయమీ యాణశ్యు శ్రోత్రమో బలమింద్రియాణ సర్వాణి సర్వ బ్రహ్మోపనిషదం బ్రహ్మ నిరాపురీ మ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్వనిరాకరణం మేస్ తాత్మర ఉపనిషత్సర్మాస్ శాంతి మహవన్మర్త ఇదీర ఆత్మృత్యునాద్యామ శరీరోధిష్టానం ఆత్తో వైష శరీర ప్రియా ప్రియాభ్యా వైష శరీర సత ప్రియారపతిరస్ అశరీరం వసంత ప్రియా ప్రియస్పృశ ఏకస్మా స్వప్నబుద్ధాంతయర్మహాత్వ దసంగ సంచరతీంతరే సిద్ధం ఎోక్తం సంప్రసాద శరీరాత్ సముత్య యస్ధీరమమానోవతి సూన్య సంప్రసాదా అధికరణ నిర్దిష్ట ఉత్తమ పురుష ఇది తదప్యసత్ పర్యావేత వచనా అతోన్యోత సత్ పూర్వవత్ ఏతన్త్వే నూయాపతి తేజోపన్నాదీనా ఖ్రస్కారేహసంగే ప్రవేశం దర్శయ ప్రవిష్టాయన సమసీత్యుపదేశ ఆ వాక్యం చెప్పాను అక్కడ రెండు పాయింట్స్ ఉన్నాయి సత్వమ సేన ఉపదేశంలో రెండు అంశాలున్నాయి ఉపదేశం చేసింది ఎవరికి శ్వేతకేతు ఈ శ్వేతకేతులు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు హౌస్ శ్వేతకేతు హెస్ కమ్ అక్కడ ఆరిజినేట్ అయిన పద్ధతి ఏమిటి అంటే ఆ సత్తు నుంచి వచ్చారు ఆ సత్తు నుంచి ఫిజికల్ బాడీ నిర్మాణం అయితే ఆ ఫిజికల్ బాడీలో ఆ స్వత్ ప్రవేశించింది ఓకే ఆర్గానిజంలో స్వత్ రిఫ్లెక్ట్ అయితే ఆ రిఫ్లెక్షన్ ఫీట్ అవుతుంది సో కాబట్టి వీడు ఆ దేహాన్ని బట్టి శ్వేతకేతం అనే పేరు పెట్టుకున్నాడే కానీ హూస్ దిస్ శ్వేతకేతం ఇన్ రియల్ టర్మ్స్ ఏ స్తత్ దేహంలో ప్రవేశించిందో ఆ స్వతే శ్వేతకేతం కాబట్టి అది ప్రవేశ యొక్క పాత్ర నెంబర్ టూ మళ్ళీ తత్వమసి అని అదే శ్వేతకేతు అని ఉద్దేశించి బోధించారు నీవు ఆ సత్ అగుదువు అని బోధించారు తత్వమసి కాబట్టి రెండు బిగినింగ్ లోనూ ఎండ్ లోనూ కూడా బిగినింగ్ లో ప్రవేశాన్ని బట్టి ఏ సత్ ప్రవేశించిందో అదే సత్ ఇప్పుడు శ్వేతకేతువు అనే రూపంలో మనకి అనుభవానికి వస్తుంది అని ఒకటి స్పష్టమైంది ఎండ్లో ఆ శ్వేతకే తోను ఉద్దేశించి నీవు ఆ సత్తువే అని ఉపదేశించటం జరిగింది ఈ రెండు సందర్భాలను బట్టి ఈ ఆత్మ అనేది ఆ బ్రహ్మగడ్డ భిన్నమని చెప్పడానికి కుపరాము కుదరదు దేహంలో సత్తు ప్రవేశించటం ఎలాగంటే దాని అర్థం ఏంటంటే డిజైన్లో బంగారం ప్రవేశించిజైన్లో ఆ మూసలో బంగారం ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడే అది ఆభరణం కింద మనకి అనుభవానికి వస్తుంది సంథింగ్ లైక్ ద తస్వతిథిరంత భవిష్యత యుక్త ఉపదేశ అభవిష్యత్ అన్య ఉత్తమ పురుషో భవే ఇప్పుడు చూడండి ఉత్తమ పురుష అని రాబోతోంది మంత్రం ఇంకా రాలేదు అది మనసులో పెట్టుకుని కట్టి చేసేస్తున్నారు ఈ కట్టి మళ్ళీ సగం ఇక్కడ సగం అక్కడ అలా చేస్తారు డూయింగ్ ఇట్ యాంటిసిడేటింగ్ ది మంత్ర ఇప్పుడు మూడు పర్యాయాలు చెప్పి ఇప్పుడు నాలుగోది రాబోతోంది మూడు పర్యాయాల్లో ఏం చెప్తారు జాగ్రత్త అభిమాను అని మొదటి పర్యాయంలో చెప్తారు స్వప్నాభిమాని రెండో పర్యాయంలో చెప్తారు సుశుక్తి సాక్షిగా సంప్రసాదులు ఎవడైతే ఉన్నాడో మూడో పర్యాయంలో చెప్తారు నాలుగో పర్యాయంలో ఉత్తమ పురుష అని ఉత్తమ పురుష అని గీత కూడా ఇక్కడి నుంచే వచ్చింది ఇప్పుడు భర్తృప్రపంచాచార్యులు అంటారు ఈ మూడు పర్యాయాల్లో చెప్పినవాడు దేవుడు నాలుగో పర్యాయంలో చెప్పినవాడు దేవుడు ఈ భేదము అని అంటారు అని అని ఈ జీవుడే ఒకనొక పుణ్య విశేషం చేత ఉపాసన బలం చేత ఆ ఉత్తమ పురుషుడుగా అంటే ఆ ఉత్తమ పురుషుడు ఎందు విలీనమై అక్కడ భోగాలను అనుభవిస్తాడు త్రి ఆది చూసి ఎక్కడ అప్సరస్సులు వాళ్ళు ఉంటారు వాళ్లతో అక్కడ డ్యామ్స్లో ఉంటాయి ఆహారం ఈ ఆహారం ఎక్కడికి వెళ్ళినా తప్పదా ఎక్కడికి వెళ్ళినా ఆహారం తప్పదు మీరు స్వర్గానికి వెళ్తే అక్కడ భోజనం ఏంది అసలు భోజనం వంద ఇక్కడ ఇంకే అక్కడ ఇంక వెళ్ళాం నిజంగా ఇప్పుడు పెళ్లి వారు వెళ్ళారనుకోండి పెళ్లి కుదిరిందా ఇంకా సెటిల్ కాకుండానే కేటారు ఎవడు వంటలు ఇంకా అది అది పక్కన తర్వాత ఈ ఆహారం అనేది ఎలా ఉంటుందంటే పెళ్లి అవుతుంది పావైనా ఉంటుంది అది దట్ ఈజ్ కామన్ ఫ్యాక్టర్ ఆఖరికి వీడు ఉత్తమ పురుషుడికి వెళ్ళిపోతే కూడా జావ్ విలీనమైనప్పుడు కూడా గత ఆహారాన్ని స్వీకరించటం అవన్నీ ఉంటాయి అని అని చెప్పారు ఇప్పుడు ఇక్కడున్న జీవుడు అక్కడికి వెళ్లే ఈ దేహత్యాగం చేసి పుణ్య విశేషం చే అక్కడికి వెళ్ళి అక్కడ భోగాలను అనుభవిస్తాడు అన్నప్పుడు అది భవిష్యత్తులో కలగబోయే ఫలంగా చెప్పాలి అంతేగాని ఇప్పుడు తత్వమశిలో నువ్వు బ్రహ్మలో విలీనం అవుతావు ఇప్పుడు బ్రహ్మవి కావు తత్వం భవిష్యసి అని చెప్పాలి అంటే తత్వం అసి అని చెప్పకూడదు అలాగే ఇతరు కూడా ఈ సంప్రసాదు ఉన్నాడు వీడి జీవుడు సుశుక్తిలో సంప్రసాదు అన్నం విండి స్వప్నంలో మహీయమానస్థిక అన్నాము ఒక కంటిలో మనిషి ఈ జీవుడు ఆ ఉత్తమ పురుషుడు అవుతాడు తత్ర పరివేతి ఆ ఉత్తమ పురుషుల్లో ఈ శరీరం నుంచి పైకి వెళ్ళి అంటే దేహత్యాగం చేస్తాను అర్థం చెప్పాలి చచ్చిపోయిన తర్వాత ఉత్తమ పురుషుడయ్యి అక్కడ భోగాలను అనుసరిస్తాడు అని భవిష్యత్ కాలంలో చెప్పాలి ఇక్కడ అలా చెప్పట్లేదు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఈ దేహాభిమానం నుంచి నువ్వు బయటికి లేచిన వెంటనే ఇప్పుడే ఇక్కడే ఉత్తమ పురుషుడే కాబట్టి దానిని బట్టి కూడా నువ్వు అనుకుంటున్న దీవుడు దేవుడు భేదం కాదు ఆ సందర్భం వేరు ఒకనొక ఉపాసనా సందర్భంలో నీ దీవుడివి దేవుడు అక్కడున్నాడు నువ్వు ఉపాసన చేసినట్లయితే చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్తావు అక్కడ భోగాలు అనుభవిస్తావు అక్కడ ఆ దేవుల్లో అంతర్భాగంగా ఉంటావు అని భవిష్యత్తు చెప్పాలి కాని భవిష్యత్ వచనంగా చెప్పాలి కాని ఇప్పుడే అయిపోతావు అని అలా చెప్పరు కానీ ఇక్కడ ఇప్పుడే అన్నట్టుగా చెప్తున్నారు తస్మిన్ స్త్రియాది భవిష్యసి అని చెప్పాలి ఆ నాలుగో పర్యాయంలో చెప్పబోయే ఆ ఉత్తమ పురుషుయందు నీవు విలీనడువై అక్కడ అప్సరస్సులతోటి రమిస్తావు ఆనందంగా అక్కడ ఉంటావు అని చెప్పాలి ఇది యుక్త ఉపదేశ్ అలా ఉండాలి ఉపదేశం సంప్రసాదా అన్య ఉత్తమ పురుషో భవే ఈ సంప్రసాద శబ్దవాక్యమైన జీవ చైతన్యం ఏంటంటే ఉత్తమ పురుషుల శబ్ద చెప్ప శబ్దము చే చెప్పబడిన ఈశ్వర చైతన్యం అక్కడికి వెళ్ళి అవి భోగాలన్నీ అనుభవించబోతున్నావు అని ఉపదేశం చేయాల్సి ఉంటుంది లేదా ఇప్పుడే ఇక్కడే నువ్వే ఉత్తమ నువ్వే భోగాలన్నీ ఆ స్వరూపానందంలో అంతర్గతం అని చెప్పినట్టు ఇక్కడే జీవన్ముక్తి అయిపోతే మరి అప్సరస్ ఇది ఏమిటి అంటే నువ్వు స్వర్గలోకానికి వెళ్లి అప్సరస్వతో సంయోగం కలిగితే నువ్వు అక్కడ ఉండే అమృతపానం చేస్తే ఏ ఆనందం కలుగుతుందో అది ఇప్పుడే ఇక్కడే నీకు ఈ స్వరూపంలో అంతర్గతం అయి ఉంది అని చెప్తారు అలా చెప్తున్న సందర్భంలో ఈ జీవుడు వేరు ఆ దేవుడు వేరు అని చెప్పడానికి వీలుండదు తూమి అహమే ఆత్మైవేదం సర్వమితి ష్యత్ భూమా జీవాద అభవిష్యత్ అభవిష్యత్ అంటే లృంగ్ క్రియాతిపత్తి ఎందు ప్రయోజనం చేస్తారు లృంగ అలా ఈ ఉండేది ఎలా ఈ ఉండేది అని ప్రయోగం ఇప్పుడు ఏడో అధ్యాయాన్ని కొట్టేస్తున్నారు ఇక్కడ ఆరో అధ్యాయం చెప్పారు ఇప్పుడు ఇక్కడున్న ప్రసంగాన్ని చెప్పారు ఏడో అధ్యాయాన్ని కూడా చెప్పేస్తున్నారు కథ అంటే అదే విధంగా భూమ విద్య మీరు తీసుకోండి భూమ విద్యలో ఏం చేశారంటే భూమ సర్వ జగత్ కారణం భూమాని చెప్పారు భూమాని చెప్పి అక్కడ ఏమని చెప్పారంటే భూమావా ఇదగం సర్వం సంథింగ్ లైక్ దట్ చెప్పారు ఈ సర్వము భూమయే అంటే బ్రహ్మయే భూమాన్న బ్రహ్మాన్న అని ఈ సర్వము బ్రహ్మాని చెప్పటానికి ఓ మంత్రం ఉంది ఎలాగంటే వేదం పురస్కాత్ ఈ ముందు తూర్పు దిక్కులో ఉన్నదంతా బ్రహ్మే అని సవితాధోరణలో చెప్తుంది సే బ్రహ్మైవేదం పశ్చాత్ వెనక్కాల పడమర దిక్కులో ఉన్నదంతా బ్రహ్మే కురువైపు దక్షిణ దిక్కులో ఉన్నదంతా బ్రహ్మైవేదం దక్షిణత బ్రహ్మైవేదం ఉత్తరత బ్రహ్మైవేదం ఉపరి బ్రహ్మైవేదం అధస్తాత్ బ్రహ్మైవేదం సర్వం అనో వాక్యం ఉంది కాబట్టి ముందు బ్రహ్మని అంటే భూమ దాన్ని జగత్కారణంగా చెప్పి బ్రహ్మవేదం సర్వం అనే వాక్యాన్ని చెప్పారు చెప్పి ఇప్పుడు ఆ బ్ర ఆదేశము ఆదేశం అంటే సత్తి ఆ బ్రహ్మ అనే పదం దగ్గర ఆత్మ అనే పదాన్ని సత్తి చూస్తారు మేమనే దాన్ని ఆదేశము అంటారు ఆత్మాదేశం ఆత్మైవేదం పురస్థాత్ అని నెక్స్ట్ మంత్రం ఆత్మైవేదం పశ్చాత్ ఆత్మ ఇవ ఆత్మైవరి ఆత్మస్తాద్ ఆత్మభేదం సర్వం అని ఉపసంహారం చేశారు అక్కడితో ఆ చక్షన్ పూర్తయింది ఆ భూమ స్థానంలో ఆ ఆత్మను ఉపసంహారం చేసినప్పుడు ఆత్మను ఆదేశం చేసి ఉపసంహారం చేసినప్పుడు బ్రహ్మకే ఆత్మకే అభేదాన్ని చెప్పినట్టు అయిందా లేకపోతే బ్రహ్మ వేరు దీవుడు వేరే చెప్పినట్టయిందా అభేదాన్నే చెప్పినట్టు అయినా ఒకవేళ యొక్క తాత్పర్యం భేదమే అయిన పక్షంలో బ్రహ్మస్థానంలో ఆత్మని పెట్టి అలాగా ఉపసంహారం చేసి ఉండేది కాదు నాన్నోతోస్తి ద్రష్ట ఇత్యాది సుత్యా ఇది ఇది మళ్ళీ బృహదారణ్యత శృత ఇంత సాందోక్యం బృహదారణ్యకాలు చూస్తూ జరుగుతుంది లేదా నేను వాటికి ఎక్కువ వాటితోటి కృషి పడుతూ ఉండేది కారణం వాటి పెద్ద పెరుగుతూ ఉంటుంది బ్రహ్మసూత్ర భాష్యం ఓపెన్ చేస్తే అంత చాంద్రోగ్య శితులు ఎక్కువగా ఉంటాయి అక్కడ ఎనీవే సో నాణ్యతోస్టి ద్రష్టాన్ని చక్కటి విచారం ఇప్పుడు ఇక్కడ చూసేవాడు ఒకడు ఉన్నాడు ఇక్కడ అది అది సత్యం అయితే ఈ చూసేది ఎవరు కన్నా కాదు ఎందుకంటే కన్ను మూసుకున్నప్పుడు కూడా చూసేవాడు ఉన్నాడు కన్నే చూసేవాడైతే కన్ను మూసినప్పుడు చూసేవాడు ఉండకూడదు కానీ కన్ను మూసినప్పుడు చూసేవాడు ఉన్నాడా లేదా ఉన్నాడు కదా కన్ను మూసిన సంగతి తెలుస్తోంది కదా కాబట్టి ఇక్కడ ద్రష్ట ఒకటి ఉన్నాడు ఎవడి ద్రష్ట దేహం కాదు కన్ను కాదు ఏమంటే మనస్సు కూడా కాదు ఎందుకంటే మనస్సు ద్రష్ట మొక్క సపోజ్ నీకు మనస్సు విలీనమైపోయిన స్థితి నీకు అనుభవంలో ఉండకూడదు అమనీ భావం అనేది అనుభవంలో ఉండకూడదు కానీ అనుభవంలో ఉంది మనస్సు విలీనమైపోయినప్పుడు కూడా మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనస్సు కూడా ద్రష్ట కాదు ఇక్కడ ద్రష్ట ఒకటి ఉన్నాడు కాదు ఇంద్రియాలు కాదు దేహం కాదు ద్రష్ట ఒకడు ఉన్నాడు ఈ ద్రష్టే మనస్సుని దేహాన్ని చూస్తున్నాడు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ ద్రష్ట ఎవరు ఎవరు అంటే ఏ ఎవరిలో ఎవరని ప్రశ్న ద్రష్ట ఎవరు ప్రశ్నిస్తారంటే దానికి ఏదో సందర్భం ఉంటుంది కదండీ జీవుడా దేవుడా అని ఆ ప్రశ్న తాత్పర్యం ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి ఓ వస్తువు పోయింది అనుకోండి ఇప్పుడు దొంగ ఎవరు అని ప్రశ్నించారంటే మొత్తం మానవాళికంతకీ దొంగ ఎవడనర్థం కాదు కదా ఈ నలుగురులో ఎవడనర్థం అలాగే ఇక్కడ ద్రష్ట కూడా ఉన్నాడు వాడు ఎవడు అంటే అర్థం ఏంటి వాడు జీవుడా దేవుడా ఓకే వీడిని అడిగితే వీడేమంటారు నేనే అంటారు నేనే ద్రస్తుందంటే అడిగితే నేనే ద్రస్తుందంటే నేనంటే అర్థం ఏంటంటే దీవుడే జీవుడనైనా నేను ద్రస్తను అని మన ప్రతి మానవుని యొక్క సమాధానం ఆ విధంగా ఉంటుంది తిరిగి ఏమని చెప్తుందంటే ఒక్కనే ద్రష్టం అడిగితే రెండు ద్రష్టలు లేదు ఇదిలాగంటే మెనికి పెడతారు ఈ అద్వైతులని ఆయన అద్వైతాచార్యులు మధ్వాచార్యులు ఏమన్నా కంటే ఇద్దరు ద్రష్టలు ఉన్నారు ఆయన సింబల్ కూడా పైగా అలా ఉంది కానీ స్థితి ఇలా ఉందండి అక్కడైనా చెప్పండి ఇది అరాసత్వ సింబలే ఏమనయ్యాడు అరాసత్వం వాడి సింబలే ఎప్పుడు ఇలా ఉంది వాడు అరాసత్వం ఎప్పుడు ఇదే సింబల్ పడింది కానీ ఈ సింబల్ చూడడానికి ఎలా ఉందండి పరమేశ్వరుడు మీకు ఈ సింబల్లో ఉన్నట్టు ఉన్నాడా ఇలా ఉన్నట్టు ఉన్నాడా అసలు ఎలా ఉందండి దీన్నే కలియుగం ఉంటాడు చూడండి ఎలా ఉన్నది ఇది మన హిందూ ధర్మానికి ఉపనిషత్తుల యొక్క పార ఇది తీసేసి చెరిపేసి ఎలా ఇది వెస్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నట్టుగా లేదు ఇస్మాన్ల సింబల్ మాంసీ ఎప్పుడైనా శంకర్లు ఇలా చెప్పారా ఎక్కడైనా ఇలా ఇలాంటి సింబల్ చూసారా మీరు ఎక్కడైనా చూసారా ఎందుకంటే ఇది అద్వైతం కాదు ఇది అద్వైతం ఐదులో ఒకటి ఐదులో ఒకటి అద్వైతం ఇలా ఉన్నది సింబల్ సిద్ధం దక్షిణామవుతుంది అనేది వీళ్ళు ఇలాంటి నెల్ట్ పెడతారు అక్కడ దీంట్లో ద్రష్ట ఎవడని చెక్కి పెడతాడు వీడు చెక్కి పెట్టి దాన్ని ఇదో అటో తీసేసి వీడు అద్వైతంలో పడేసేందుకు ప్రయత్నం చేస్తాడని ఆయన ఇలా కట్టాడు ఇద్దరు ద్రష్టలు ఉన్నారు అంటే చూడండి ఎవడో ఒక ద్రష్ట ఉన్నాడు ఇద్దరు మాత్రం లేదా ఆ ద్రష్ట ఒకప్పుడు ఈ ద్వైతవాదుల కంటే నాస్తికులు నయం ఎందుకంటే వాళ్ళు ఒక రేషనల్ థింకింగ్లో పోతారు మూర్ఖ విశ్వాసం అంధవిశ్వాసంలో నడవరు ఏదో ఒక రేషనల్ థింకింగ్ లో పోతారు ఆ లెవెల్ దాటానికి వారు సంసిద్ధి కాదు కాబట్టి నాస్తికుడి కింద ఉండిపోయాడు వాడి జీవితం వాడి కలక్ష ఉంటాడు ఎథికల్గా బతుకుతాడు నాస్తికులు ఎథికల్గా బతుకుతాయి నాస్తికులు అంటే చాలా సైట్గా జీవిస్తారు ఎవరికి అపహ అపకారం చేయరు లేదు ఇది పెట్టానికి అసలు నాస్తికుడు ఇది క్రిస్టియన్ థియాలజీ ప్రకారం నాస్తికుడు నేను నాస్తికుడు అన్నాను పరబ్రహ్మను అంగీకరించే వాడు నాస్తికుడు అవ్వతాడు ఎనీవే ఇప్పుడు ఈ నాస్తికులు ఉన్నాడు అనుకోండి వాళ్ళు క్లీన్ ఒక చూస్తారు లంచం పట్టడం ఇవన్నీ నామాలు గట్టిగా విభూతి గతిగా పెట్టి వాళ్ళు చేసే పనులు అది వాడు చేయలేదు సాధారణంగా చేయదు చేస్తే చేసుకోవడా ఎనివే ఈ నాస్తికుడు ఎవరన్నాడంటే ఇద్దరు ద్రష్టలు ఉండడం ఒక కత్తిలో ఒక వరలో రెండు కత్తులు ఎలా పడతాయి ఒకడే ద్రష్ట ఉన్నాడు ఆ ద్రష్టే జీవుడు దేవుడు లేదు పొమ్మన్నాడు అది నా స్థితి అద్వైతం ఒకడే ద్రష్ట ఆ ద్రష్టవే ఇస్తుంది మరి దీవుడు మాట ఏమిటి దీవుడు ఇస్తున్న కంటే భిన్నంగా ఉంటేదా అని అద్వైత లేదా చూస్తే అలా చెప్పింది నాన్న ద్రష్ట అన్య ద్రష్ట నా ఈ బ్రహ్మ కంటే మరి ఒక ద్రష్ట లేదు మరి అహంకారం అనే జీవతత్వం ఉంది కదా దాని మాట అది కూడా దృశ్యమే అది కూడా దృశ్యమే ద్రష్టలాగా భాషిస్తూ ఉంటుంది స్మాల్ ఐ కూడా ద్రష్టలాగా చలాబనే అవుతూ ఉంటుంది మీరు కనుక సాక్షిభావంలో నిలబడితే అది కూడా దృశ్యం అనే సంగతి మీకు ఉన్న అహంకారము నీకు అనుభవానికి వస్తుందా లేదా నీకు తెలుస్తోందా లేదా అంటే దృశ్యమే కాబట్టి అది ద్రష్ట కాదు దృశ్య ద్రష్టలో భాషిస్తుంది ఆ తొరపాటు జరుగుతూ ఉంటుంది అందుకోసమే స్థుతిని ముందుకు వచ్చి నూనో అదే ద్రష్ట కాదు ఒకటే ద్రష్ట ఎన్ని ద్రష్టలు లేరు ఆ ద్రష్టయే సకల బుద్ధి ప్రత్యేక సాక్షి అయిన ఆత్మా బ్రహ్మ అని చెప్పింది చెప్పి రెండో ద్రష్టను కూడా ప్రవేశపెడతావేమో అలా ప్రవేశపెట్టద్దు నాణ్యతోస్తి ద్రష్ట అని చెప్పింది శృతి ఇలాంటి శృతి వాక్యాన్ని బట్టి కూడా దేవుడు ఉత్తమ పురుషుడు పంట భిన్నంగా జీవుడు అనేవాడు వేరే లేడు అని పేరు సర్వశ్రుతి పరస్మిన్ ఆత్మశబ్ద ప్రయోగ నాభవిష్యత్ ప్రత్యాత్మా చే సర్వజంతూనా పద ఆత్మ ఫలే సకల ప్రాణుల యొక్క ప్రత్యేగాత్మను మీరు తీసుకోండి సర్వ జంతువునాం ప్రత్యేగాత్మ జంతువు అంటే ప్రాణి ప్రత్యేగాత్మ అంటే నేను పదసార్లు చెప్తాను సర్వమునకు ఆంతరమైన ఆత్మ అంటే దేహమున కంటే సూక్ష్మము ఇంద్రియములు అంతకంటే సూక్ష్మము వనస్సు దానికంటే సూక్ష్మం బుద్ధి దానికంటే సూక్ష్మము అహంకారం దానికెంత సూక్ష్మము సకల బుద్ధి ప్రత్యయ సాక్షి అయిన ఆత్మ అది అప్రత్యగాత్మ ఈ ప్రత్యకాత్మ కనుక పరమాత్మ కాని పక్షంలో అది ప్రత్యగాత్మ లేరు పరమాత్మ లేరు అయిన పక్షంలో శృతులలో సర్వత్రా కూడా ఆ పరమాత్మ పేరు చెప్పాల్సిన చోట ఆత్మశబ్ద ప్రయోగాన్ని చేసుకుంటూ ఉండేవారు కాదు ఎందుకంటే ఆత్మ అంటే అది ఈ ప్రత్యేకాత్మని బోధిస్తూ ఈ ప్రత్యేకాత్మ ఎక్కడు ఆత్మ ఎక్కడో మరో చోట ఉంది అనే స్థితి అది అంగీకారం కాదు ఆత్మ అంటే నేను యొక్క యథార్థతత్వము అదే ఆత్మంట నేను యొక్క యథార్థతత్వము ఇక్కడ ఉంటుందా పైన ఎక్కడో ఉంటుందా ఈ పైన ఎక్కడో ఉంటుందన్నది పెద్ద సమస్య ఇప్పుడు శక్తి ఉందండి శక్తిలో మూడు అంశాలు ఉన్నాయి ఏమిటి నేత ఎనర్జీ లైఫ్ ఇంటెలిజెన్స్ ఎనర్జీలో లైఫ్ అంటే ఎనర్జీ ప్లస్ ఇంటెలిజెన్స్ లైఫ్ అనిపేరు కాబట్టి ఏంటి కలిపారు ఎనర్జీలో ప్లస్ ఇంటెలిజెన్స్ కలిస్తే లైఫ్ సో మూడు ఉన్నాయి ఇప్పుడు ఈ మూడింటి యొక్క మూలతత్వం ఉన్నకే పరబ్రహ్మ అనిపేరు దేని నుంచి ఈ చెట్టు యొక్క ఇంటెలిజెన్స్ ఈ చెట్టు యొక్క ఎనర్జీ ఈ చెట్టు యొక్క మేటర్ ఆవిర్భవించిందో అది పరబ్రహ్మ అంతే కదా బ్రహ్మ నుండే జగత్తుంటా వచ్చింది కదా ఇప్పుడు ఈ చెట్టు యొక్క ఇంటెలిజెన్స్ ఎక్కడుంది ఇక్కడుంది ఎనర్జీ ఎక్కడుంది ఇక్కడే ఉంది మ్యాటర్ ఎక్కడుంది ఇక్కడే ఉంది దీనికి కారణం ఎక్కడుంది ఉంది అది ఎలాగండి అది అధ్మానంగా లేదని అది యథాంతం కాదు అంటే మీరు దేవుణ్ణి సృష్టి నుంచి వెంట తీసేసి ఒక విశ్వాసం కింద మార్చేస్తే అది వేరే సంగ్రహం ఈ భక్తి పుస్తకంలో వస్తుంది ఈ చెప్తి కొంత మీరు చూడండి ఇంగ్లీష్ పుస్తకం వస్తుంది చూడండి ఈ చెప్తి కొద్దిగా ఉంది అది సంగ్రహంగా ఉంటుంది పుస్తకం ఆ పారాగ్రాఫ్లన్నీ కూడా చాలా కంటెంట్స్గా చాలా మెటీరియల్ చాలా ఉంటుంది దాంట్లో అంటే చూడడానికి డెబ్బై పేజీలైనా దాని కనుక విస్తారంగా చేస్తే ఏదైనా ఐదు పేజీలు చేస్తాయి సో ఈ సోర్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎక్సెట్రా ఈ హీరో ఉంది ఎలాగంటే నక్లెస్ ఉంది నక్లస్ యొక్క సోర్స్ బంగారం నక్లెస్ కు ఉండే శోభంతా బంగారం లేక్లెస్ కు ఉండేటువంటి క్వాలిటీస్ అన్ని బంగారంలే ఆ బంగారం మాత్రం హెదల్ లో ఉందంటే అక్కడ గుర్తుంది కాబట్టి ఇది ప్రధానమైనటువంటి భేదం పరిస్థితులు ఏమని చెప్తాయంటే ఈ శక్తి యొక్క సోర్స్ పరమాత్మ అంతర్యాదుగా ఉన్నది కాబట్టి ఇప్పుక్కడ ఈ ఆ ప్రత్యేకాత్మా శబ్దము చేత చెప్పబడేటువంటి ఆ మూలతత్వము అంటే మనిషి యొక్క మూలతత్వము మనిషిలోనే ఉంటుంది మనిషి ఎక్కడో పైన ఎందుకు ఉంటుంది అందుకేనే ఆత్మశబ్ద ప్రయోగం ఎప్పుడు చేసినా ఎక్కడ చేసినా మనిషి యొక్క మూలతత్వాన్ని మాత్రమే బోధిస్తుంది ఆ శబ్దం అలాగే ఆత్మశబ్దం ఎందుకంటే దాని డెక్షనరీ మీనింగ్ ఏంటంటే భిన్నము కానిది అని అర్థం మీకంటే తేడా లేనిది భిన్నము కానిది నేను నాకంటే భిన్నము కానిది నా మూలతత్వం అవుతుంది దాన్ని ఆత్మ అంటారు కాబట్టి ఈ ఆత్మశబ్దాన్ని ఏ కారణం చేతనైనా ఆత్మ వేరు సర్వసృష్టికి మూలమైన పర ఆత్మ వేరు అన్న పక్షంలో వేదాలలో మీకు ఇటువంటి ప్రయోగాలు ఉన్నాం వేదంలో ప్రయోగం ఏమనుంది తస్మాద్ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత అని ఆ సీక్వెన్స్ మీరు చూస్తే ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అనే వివిధంగా అగ్ని నుంచి ఆపహ అప్పుల నుండి పృథివీ పృథివీ నుండి ఓషధులు ఔషధుల సకల ప్రాణులు అని మొత్తం సృష్టి అంతా ఈ సృష్టి ఎక్కడి నుంచి చెప్పింది చెప్పారు కాబట్టి అక్కడ ఆత్మ అంటే ప్రత్యేగాత్మ రూపంగా ఉన్న పరబ్రహ్మ అని అర్థం అలాగే చెప్పాల్సి ఉంటుంది అంతేగాని ఏ కారణం చేతనైనా ఈ ప్రత్యేగాత్మ పరబ్రహ్మ వేరు వేరు అనే పక్షంలో బ్రహ్మ చెప్పాల్సిన సందర్భంలో ఆత్మశుద్ధ ప్రయోగం ఉండేది కాదు కానీ స్పష్టంగా ఎన్నో సందర్భాలలో డజన్స్ ఆఫ్ టైమ్స్ బ్రహ్మ చెప్పే సందర్భంలో ఆత్మశుద్ధ ప్రయోగం మనకి స్పష్టంగా కనపడుతూ ఉంటుంది కాబట్టి ఆ ప్రయోగాన్ని బట్టి కూడా ఆత్మ బ్రహ్మ ఒక్కటివే అని తేలినది తస్మాత్ ఏక ఏవాత్మ ప్రకరణి సిద్ధ కాబట్టి ఒకే ఆత్మ మీరు పరమాత్మన్నా జీవాత్మన్నా ఆత్మ ఒక్కటి ఒకే బంగారం బంగారం గనిలో ఉన్న బంగారం అన్నా నెక్లెస్లో ఉన్న బంగారం అన్నా ఈ ఈ భూమండలంలో ఉన్న బంగారం ఉన్నా ఆ నెక్లెస్ లో ఉన్న బంగారం ఉన్నా బంగారం ఒకటే బంగారం ఇన్ని రకాలు కాదు అయితే అలాగా ఆ నెక్లెస్ యొక్క డిజైన్ని బట్టి దానికి ఉండే పేరు నామరూపాలు నామరూపాలను బట్టి అదేదో భిన్నమా అన్నట్లుగా మనకి భ్రాంతి కలుగుతూ ఉంటుంది ఆ విధంగా భేద దృష్టికి మనం అలవాటు పడి ఉంటాం గనక అయితే ఈ నేను సర్వము కంటే భిన్నముగా ఉన్నాను అనే అనుభవం ఒకటి ఆ సెన్స్ అలా ఉంటుంది సెపరేట్ ఎగ్జిస్టెన్స్ ఆ సెన్స్ ఉంటుంది దానికి కారణం ఏంటంటే చూడండి ఒకే ఆత్మ చైతన్యము ఒకే సద్వస్తువు వేరు దేహాలలో రిఫ్లెక్ట్ అవుతూ ఆ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఈ దేహములలో ఉండే సెపరేషన్ ఇంకా ఆత్మ కూడా ఉన్నదా అనే విధంగా అనుభవానికి సో ఆ అనుభవము చాలా అనుభవం విమర్శ సరిగ్గా చేయకపోవడం చేత విచారం చేయకపోవడం వచ్చిన అనుభవం కట్టిస్తే ఆ అనుభవానికి అంత ఎక్కువ ప్రాధాన్యాన్ని మనం ఇవ్వక్కర్లేదు నిజానికి ఆ అనుభవాన్ని మోట్రలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి దాన్ని ఎలా ఆలోచించాలంటే ఈ దేహం ఈ దేహంలో అనంతమైన తత్వము రిఫ్లెక్ట్ అవుతోంది అది సత్యం ఈ దేహంలో పృథివీ ఉంది అంటే అనంతమైన పృథివీ ఇక్కడ ఉందని అర్థం వ్యాపించి ఉన్న పృథివీ ఇక్కడ కూడా ఉంది సర్వత్రా వ్యాపించి ఉన్న అప్పుడు జలములు ఇక్కడ కూడా ఉన్నాయి సర్వవ్యాపకమైన వాయువు ఇక్కడ వస్తుంది పోతుంది జలములు కూడా ఉంటాయి ఉష్ణ ఉంటాయి పోతూ ఉంటాయి పృథ్వీలు కూడా ఉంటాయి వస్తూ ఉంటుంది పోతూ ఉంటాయి అంటే దాన్నే రిఫ్లెక్ట్ అవడం ఉంటాయి రిఫ్లెక్ట్ అవ్వడానికి లైట్ పడుతుంది మళ్ళీ పోతుంది దాన్నే రిఫ్లెక్షన్ ఉంటాయి సో సర్వవ్యాపకమైన పృథ్వీ అప్పు వాయువు అగ్ని ఆకాశము ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి తర్వాత ఇన్ఫినిట్ ఇది రిఫ్లెక్ట్ చేయాలి సో సర్వవ్యాపకమైన ఎగ్జిస్టెన్స్ సత్తా అది ఇక్కడ మనకి అనుభవానికి వస్తుంది ఉన్నాను అలాగే సర్వవ్యాపకమైన చైతన్యం ఇంటెలిజెన్స్ సర్వత్రా ఉన్న ఇంటెలిజెన్స్ అది ఇక్కడ అనుభవానికి వస్తుంది సో ఈ విధంగా మనం కనుక ఒక్కొక్కసారి కేర్ఫుల్గా పరిశీలిస్తే బై ఇన్ఫినిట్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ఇన్ ది ఫైనట్ బాడీ అని మనకు అనుభవానికి వస్తుంది అయితే వాల్యూమ్ ఉంది వాల్యూ ఇన్ఫినిట్ కానీ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యేప్పటికీ ఈ ముక్కు లోపల వాయువు నేను నాది అని వీడు దాన్ని వాడు దాన్ని పరిశీలన చేసుకుంటుంటాడు ముక్కు లోపల వాయువు నేను నాది అన్నాడంటే అర్థం ఏంటి ఇన్ఫినిట్ ని ఈ తోటి కన్ఫ్యూజ్ చేసి పెట్టేయడం అర్థం దట్ ఈస్ ఈ కన్ఫ్యూజన్ కారణంగానే సమస్తి నుంచి విడిపోయి సర్వం నుంచి విడిపోయి వీడు వేరే ఉన్నాను అనే అనుభవం వీడికి కలుగుతోంది యోగా అనే దాని ప్రయోజనం ఏమిటంటే ఈ కన్ఫ్యూజన్ నివారించటమే అందుకోసం యోగా వచ్చింది యోగా అంటే జ్ఞానం కర్మయోగము జ్ఞాన యోగము నిన్ను చూసాను గీతలో ఈ యోగాలన్నీ కూడా ఎందుకు వచ్చాయి ఈ కన్ఫ్యూజన్ వీలైనంత తొందరగా తొలగించి సమష్టితోటి నాకు అనుభవానికి భేదాన్ని న్యూట్రలైజ్ చేయటమే దాని యొక్క ప్రయోజనం యోగా ఇక్కడ ఉన్నది సృష్టిలో సంస్కృతంతో ఉన్నదాంతో ఒకటి కాదు ఇక్కడ ఉన్నది వేరు ఇంకొకటి ఉన్నది వేరు అనే సందర్భంలో యోగము అనేది అవసరము లేదు అధిలేషణము కాదు సంభవము కాదు ఇప్పుడు మీరు వేరు రాజుగారు వేరనుకోండి మీరు మీరు తీసుకెళ్ళి రాజ్యం ప్రసాదంలో పారేశారనుకోండి నేను మీకు ఎలా ఉంటుంది మొట్టమొదటి కొంచెం ఉత్సారిగా ఉంటుంది కొత్త ప్లేస్ ఆ తర్వాత ఎలా ఉంటుంది మీరు రాజ్యాంగతారా అవరం రాజు భోగాలన్నీ మీకు వచ్చేస్తాయా ఏం భోగాలు వచ్చినా కూడా అక్కడి నుంచి ఎప్పుడు బయటపడతాం రా భోగ అంత అన్నట్టుగా ఉంటుంది ఒక బంధిఖానా అయిపోతుంది ఆ రాజత్వాసారి మీరే రాజు అయిపోయారు అనుకోండి యు ఆర్ ఎస్ హోమ్ మీకు శ్రేయడం వచ్చేస్తుంది కాబట్టి వైకుంఠంలో పారేస్తారు వైకుంఠంలో బాస్ ఏమో విష్ణువు ఉంటాడు సబార్టేట్ బాస్ ఏమో గేయుడు విజయుడు ఉంటారు ఇంకా జరుక్ పంతుడు విశ్వక్ సేనుడు వీళ్ళందరూ కత్తులు కటార్లు పట్టుకుని అంత కాపలను కాస్తూ అందరినీ కూడా లైన్ లో నిలబెట్టి వెస్ట్ వైపు కేపిస్తూ ఉంటారు అక్కడ మారేస్తారు మిమ్మల్ని తీసుకెళ్లి మొట్టమొదటి నెల రోజుల్లో చాలా సుష్మ ఒక అర్దు రెండో ఆ చక్కగా డ్యాన్స్ లో కూడా ఉంటాయి ఓ నెల వేపటికే భోజనం ఉంటే విసుగు పుడుతుంది ఆ డ్యాన్స్ వ్యస్తమానాలు తియ్యటి ద్రవంత ఆ డ్యాన్సులు ఇదే రంభ ఇదే వర్వశి పురాతన కాలం నుంచి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి వేల డ్యాన్స్ రికమాల డ్యాన్సులు మన హైదరాబాద్ పోతే అత బ్యాన్స్ ఉంటాయని అనిపిస్తుంది అక్కడ టెన్నిస్ మ్యాచ్ చూద్దాం ఉంటే ఉండదు వెంగుళ్ళని ఉండదు ఫ్రెంచ్ హోమ్ ఏముండవు సో అక్కడ వడాక ఎదురంత తేడా వస్తే గరుత్మంతులు కొని చేస్తాడు దేవిదేవి సెటింగ్ చేస్తారు తర్వాత పైన అనేక మంది ఋషులు ఎప్పుడు కమండలంలో నీళ్లు తీసి షెటింగ్ చేస్తాడో తెలియదు ఏమన్నా ఫ్రేదం ఉందా అక్కడ అంతకంటే మన డైనింగ్ పాయింట్స్ అంటారు నాయ ఏదో పదిహేను రోజులు విజుత్ చేసి మళ్ళీ వాపసు వచ్చేసి అంటే పర్వాలేదు కానీ ఏదో కొంత విధి స్టవర్స్ కానీ అక్కడే శాశ్వత కాలం ఇంకా పెర్మనెంట్ గా అక్కడే కుంగిపోతారంటే వద్దుకోవద్దు ఏదో కురవద్దు వాక్స్లో ఆయన ఆయనకి కుదురుతే కుదురుతుంది ఆయనకేమో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది భూదేవి ఉంటుంది వీళ్ళందరూ ఆయన చెప్పిన మాట వింటూ ఉంటారు అంతా అనుకూలంగా ఉంటుందా ఆయన కుదురుతుంది కదా మనకెలా కుదురుతుందండి మన ఈ దత్తాలు పట్టుకుని దీంట్లో ఉంది వెంకటేశ్వర సుప్రభాతంలో ఉంది అందరూ వెళ్ళిస్తూ ఉంటారు దాని గురించి మనం ఎందుకు మాట్లాడడానికి మాట్లాడుతుంది కానీ నేను కానీ ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకం నాకు గుర్తులేదు ఈ భక్తులు ఇంద్రుడు వరుణుడు కుంబరుడు వీళ్ళందరూ వెళ్ళిపోయి దర్శనానికి విష్ణువు వచ్చేటప్పుడు అప్పుడే హాల్లోకి వచ్చాడు విష్ణువు వచ్చేవాడికి వీళ్ళందరూనూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతే ఆ విష్ణువుని కోసం ముందుకు ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఈ విష్ణు యొక్క అనుచరులు దత్తాలు పుట్టుకుని వీళ్ళు నెత్తి నీరు మోదేస్తున్నారు ఆ ఇంద్రుడు వరుణుడు వీళ్ళందరూ కూడా నెత్తి నీరు దత్తాలతో దెబ్బలు తినేసి ఆ వాళ్ళు వెనక్కి అప్పుడు తగ్గారు అంటే ఇక్కడ లోకల్ గా ఎలా అయితే డిసిప్లిన్ ఏమీ లేకుండా చూసుకుంటూ పోతారో సరిగ్గా అదే ఆ శ్లోకం నాకు ఆ శ్లోకం మీరు కొంచెం ఒకసారి చెప్పే నా శోకం సో హర విధించి సనందనాధ్యాహ శివుడు శివుడు శివుడికి ఎలా పెట్టాడు ఆ నంది దేవాంతముడు ఆ శ్లోకంలో ఎలా ఆ హరాలు వచ్చేటండి శివుడు బ్రహ్మ సనందనుడు ఋషులు కూడా పారేశాడు దాంట్లో వీళ్ళందరూ ఆ విష్ణు లోపల ఉన్నాడు అంటే మరీ లోపల ఉంటే వీళ్ళు రైట్ చేస్తారు మరీ లోపల ఉంటున్నంతసేపు కాముగా రైప్ చేస్తూ ఉంటారు మరీ లోపల నుంచి ఇప్పుడు కొంచెం లోపలికి వచ్చేదాన్ని రిలేటివ్లే ముందుకు వచ్చేప్పుడు వీళ్ళు ఇంక హరాలి ప్రోసెస్ కొంచెం వెళ్ళిపోతున్నారు అప్పుడు హటోత్తమాంగాహ ఏంటంటది వేత్ర హటోత్తమాందహ వెత్రములు అంటే బెత్తములు బెత్తములు నెత్తి మీద కొట్టేశారు వాళ్ళు ఎటువంటి దత్తాలు తెలుసు అండి అలా దెబ్బ దెత్తాలనుకున్నారు చాలా ఖరీదైన దత్త బంగారపుది ఉంటుంది వాటికి అలాంటి వరా వర వరవేత్ర హతంగా ఎవరు శివుడిని ఎక్కిన దెబ్బలు తగిలేసే బ్రహ్మగారికి తగిలేసే సనందర మహర్షికి తగిలేసే ఎందుకు వీళ్ళకి అందరికీ ఇంత దెబ్బలాటే ఎందుకంటే ఆయన వచ్చేపటికి చూడాలని హడావి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఈరోజు ఏ ప్రార్థన వీళ్ళ తలకాయ నాగార్చు గారు అంటే కొన్ని భక్తికి దానికి బాధ్య ఉంటుంది నేను కాదన్నా కానీ వేదాంతంలో దాని వాడు వచ్చి ప్రవేశించి జీవుడు వేరు పరమాత్మ జీవాత్మ వేరు పరమాత్మ వేరు అంటే వాడికి వాత పెట్టి పంపించాలి అసలు నీ ఇంటివైపు నీ టాపిక్ కాపీకి నీకు ఎందుకు నువ్వు వెళ్ళి నీ నీ పూజ నువ్వు చేసుకో అని పంపించాలి నీ టాపిక్ లో దాని దాంట్లో మేము వచ్చి మాట్లాడతాం కరెక్టే పరవేత్ర హతమంగా కాబట్టి ఇక్కడ వాడికి యోగమేసి జీవుడు దేవుడు వేరైతే యోగమే ఉంది ఇంకా అది అక్కడి నుంచి మొదలొచ్చాను నేను ఈ కథ దీన్ని వైకుంఠంలో పారేసినా యోగం లేదు వీడి వీడే వాడు వాడే యోగమే ఉందండి ఇప్పుడు విష్ణు ఇప్పుడు కథలో శ్లోకంలో చెప్పిన ఈ శివుడికి యోగం వచ్చిందా బ్రహ్మగారికి యోగం వచ్చిందా స్నానందనుడికి లేదు యోగం వాడు బయట గేటు దగ్గర తోసేసి ఎదురవాళ్ళ సనందనుడు ఎవళ్ళని తోసేసుకుంటాడు ఎవరు ముందున్నవాడిని తోసేస్తూ ముందు ఉంటాడు సనందన మహర్షి ముందున్న వాడిని తోసేస్తా వెనక వాడి చేత తోగబడుతూ ఈ లోపల దత్తం ముచ్చుకుని వాడు కొట్టేసక్క ఆ గేటు పేపర్ ఎవరు గేటు పేపర్ ఎవడ ఉంటాడు దాంతో శ్లోకంలో చెప్పలేదు గేవిడా దేవుడో ఇవి ఎంతమంది శాపం పుచ్చుకుని ఉన్నారు కదా జయ విజయ్ లో ఇదే దొరికిన ఫ్యాన్స్ అని చెప్పేసి ఆ క్షణం దొరికి ఫటాటా మొట్టేర్పడుతుంది స్వామిజీ పూజ స్వామిజీ ఈ సుప్రభాతాన్ని నాతో యూత సుప్రభాతం నీతో చెప్తాను నేను భయపడుతూ చెప్తా ఆయన భయమేరా కదా ఆయన తిరుపతి కొండమే కని చెప్పేసి పక్క వస్తాను అంత ఆయన భయం అదే ఉంటుంది ఆయన నాకేసి చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు నాకే దాంతో అలా ఉండేవి అది ఆయన ఆశ్చర్యపోతూ ఇది కొంతమేర ఊరితే మళ్ళీ చేస్తూ ఉంటారు రికార్డులు వేసిస్తూ ఉంటారు దాంట్లో దాని లోపలికి వెళ్తే దాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం నిజంగా హ్యాండిల్ చేయడం కష్టం హ్యాండిల్ ఏమీ రాదు వీళ్ళకి ఏమీ అర్థం తెలియదు కాబట్టి అలాగే ఒక స్టైల్లో మామూలుగా మాట్లాడేవాడు కూడా అది చదవడం మీద వచ్చేవాడు కంసం కొంచెం మామూలు కంటే కొంత ముంగురు ఒక స్టైల్లో మాట్లాడతారు ఏదో వేద మంత్రాలకి స్వరాలు పెట్టినట్టుగా కూడా పెట్టేసి చెప్పేస్తూ ఉంటే ఎవరికి ఏమీ తెలియదు గ్లిఫ్ట్ ఇగ్నరెన్స్ ఇస్ లో చెప్పేస్తూ ఉంటారు దీన్నే తెలుగులోకి అనువాదం చేయడం ప్రారంభించి అర్థం చేసుకుంటూ చదువుతూ ఓ నాలుగు సార్లు దక్క బాగానే ఉంటుంది ఆ తర్వాత చేస్తాయి ఇలా ఉందని వాడికే డౌట్ ఉంది బాఖ్య హనుమాన్ చాలీసే చదివారనుకోండి మనస్సులు చాలా ప్రసన్నంగా ఉంటుంది ఎందుకంటే దాంట్లో తులసీదాసు చెత్తన వాక్యాలు ఉంటాయి అవి ఎంతో అద్భుతంగా ఉంటాయి ఎంతో బాగుంటాయి అక్కడ కూడా మీకు దేవుడు దీవుడు భక్తి భేదభావన కొంత గొప్ప ఉంటుంది కానీ ఆ భక్తి భక్తిని ప్రశంసీ విధంగా ఉంటుంది ఆ బాక్ దిస్ఈస్ మచ్ కాబట్టి యోగము అంటే అజ్ఞానము చేత అనుభవానికి వస్తున్న భేద దృష్టి ఏదైతే కలదో దీనిని పోగొట్టుటే యోగము ఆ యోగము ఏదో పుణ్యం చేసుకుని ఇక్కడికి చచ్చిపోయేటోకానికి వెళ్తే వస్తుందని చెప్తారు మీకు చెప్పది అలాంటి యోగం యోగమే కాదు అలాంటి అసలు యోగం సంభవమే కాదు యోగం ఇక్కడ ఇన్ఫినిట్ రిఫ్లెక్ట్ అవుతున్న సందర్భంలో ఆ ఇన్ఫినిట్ కి ఫైనట్ కి కన్ఫ్యూజన్ వస్తుంది ఫైనైట్ ఏమిటి దేహం ఇన్ఫినిట్ ఏమిటి తెలివి ఈ తెలివి ఇన్ఫినైట్ ఈ ఫైనైట్ ఏమో దేహం దీనికి దానికి కన్ఫ్యూజన్ ఏమిటి దేహాన్ని తెలుసుకుంటూ నేను దేహమే అనుకుంటాను ఫైనట్ ఏమిటి దేహం ఇన్ఫినిట్ ఏమిటి లైఫ్ ప్రాణం ప్రాణం ఇన్ఫినిట్ దేహము ఫైనైట్ సో నేను ప్రాణము కలవాడను అనే అనుభవం ప్రతివాడికే కలుగుతూ ఉంటుంది దాంతో ఆ ప్రాణము యొక్క అనంతత్వాన్ని ఈ దేహము యొక్క పరిచ్ఛేదానికి వాడు కలగాపలని చేసి కూర్చుంటారు కన్ఫ్యూజ్ చేసుకుంటాడు ఇదే అజ్ఞానం ఈ కన్ఫ్యూజన్ నివారించుటే యోగము యొక్క ప్రయోజనం అందుకోసమే యోగము ఉన్న కాబట్టి ఈ ప్రకరణాన్ని బట్టి తేల్చింది ఏమిటంటే ఆత్మ ఒక్కటి ఏక ఏ ఆత్మ ప్రకరణీ సిద్ధ ప్రకరణం మొత్తం అంటే ఆరు ఏడు ఎనిమిది మూడు అధ్యాయాల్ని మనం కలిపి విశ్లేషణ చేసినట్లయితే ఆత్మవత్ ఏకత్వమే మనకి సిద్ధిస్తుంది నిజానికి భేదమంతా కూడా చిత్తంలో ఉంటుంది కిత్తులో ఏ భేదము ఉండదు అంటే చైతన్యము ఎరుక దాంట్లో ఏ భేదము భేదమంతా చిత్తంలోకే వస్తుంది ఇప్పుడు ఇది ఎలాగొస్తుందంటే మీకు ఇంతకుముందు చెప్తాను నేను చెప్పిందా మళ్ళీ వస్తూ ఉంటాయి ఇవన్నీ నేను అవన్నీ రాసుకున్నా ప్రక్రియాలు రాసుకున్నా నాకు ప్రక్రియాలు మర్చిపోతూ ఉంటానని నేను రాసుకున్నాను విద్యార్థులకు అక్కర్లేదు నాకు అవసరం అవుతుంది నా గమ్మున టగటక టైం వేస్ట్ కాకుండా ఇప్పుడు ఏ రూపాయలు ఉందనుకోండి తెలివి లేకుంటే చైతన్యము చైతన్యాన్ని మీరు తెలుసుకోలేరు ఎందుకంటే సర్వాన్ని దేనితో తెలుసుకుంటున్నారో దాన్ని ఎలా తెలుసుకుంటారుగా అది కుదరదు అది ఏ సర్వం అయిన విజానాటి కతికైన విజానం కాబట్టి మీరు తెలివి ఉండబట్టే సర్వాన్ని తెలుసుకుంటున్నారు జగత్తని అంతనే ఆ తెలివి మీదేంతో తెలుసుకుంటారు ఇంకా దాన్ని తెలుసుకునే ప్రసక్తి లేదు కాబట్టి అది తెలుసుకునేదే గాని తెలియబడేది కాదు ఓకే విజ్ఞాతృ న విజ్ఞాతం మంత్రు న మతం శ్రోతృ నృతం ద్రష్టృ న దృష్టం ఆ వాక్యాలు తెలిసే ఇవన్నీ గృహదారం కాబట్టి ఏది తెలియబడదో దాన్ని అవ్యక్తము అంటారు అవ్యక్తం అంటే లేందని కాదు అవ్యక్త అంటే సాక్షాత్కరించుకోవడం శక్యం కానిది అని కూడా కాదు అవ్యక్త అంటే మీరు మనస్సుతోటి బుద్ధితోటి ఇంద్రియాలతోటి తెలియటే శక్యము కాదు ఆ వ్యక్తం మీరే మీరు మనస్సు యొక్క చలనాన్ని ఆపేసి కూర్చున్నారనుకోండి అమనీ భావంలో ఉన్నారనుకోండి అప్పుడు మీ స్వరూపం ఉంటుంది ఎలా ఉంటుందో చెప్పగారు మనస్సు చలనంలో ఉందనుకోండి ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అని చెప్తారా నేను టెన్షన్లో ఉన్నానండి నేను హ్యాపీగా ఉన్నానండి ఇదాలుపిస్తున్నానండి అదాలోచిస్తున్నానని ఏదో చెప్తారు మరి సోచాము అని ఏదో చెప్తారు కానీ మనస్సు థాట్ స్టేట్ అంతా బంద్ అయిపోయింది అనుకోండి థాట్లెస్ స్టేట్లో ఉన్నారనుకోండి ఎలా ఉన్నారో ఎలా చెప్తారో చెప్పలేరు దాన్నే అవ్యక్త అంటారు కాబట్టి అవ్యక్త అంటే అన్నోన్ అన్నోయబుల్ దట్ డజంట్ మీన్ యు ఆర్ నాట్ బ్యాట్ And uh, that doesn't mean it is not accessible. Nizanaji, it is uh, clearly accessible to you. You can get into it. You can be that. Now or here, you can be that. Kāni, dāni varminti kya padam, yetki yukarim suta mātram, sambhavaṁ kāna. I amyaktamu re-slakta uṬhuna. Tentala re-slakta uṬhuna, mana-sula re-slakta uṬhuna. Mana-sula Ṭhuna, mana-sula na, buddhya na, okataya na, sensala rāsya na, మనస్సులో రిఫ్లెక్ట్ అవుతుంది ఎప్పుడు కూడా రిఫ్లెక్ట్ అయింది అంటే ఇది ఎలాగంటే ఆ ప్రాజెక్టర్ యొక్క కాంతి ఫిలిం మీద పడ్డట్టు ఆ ఫిలింలో మీకు సంస్కారాలు ఉంటాయి వాస ప్రింట్స్ ఉంటాయి ఇంప్రింట్స్ ఉంటాయి కాబట్టి మీకు వెంటనే దాని మీద పడ్డ కాంతికి కూడా ఆ ఇంప్రింట్స్ వచ్చేస్తాయి మీరు ఫిలింకి యువతల వైపు చూస్తే కాంతి యొక్క రూపం ఏంటి అంటే రూపం ఏం లేదు అంట కాంతికి అవతల ఆ ఫిలింకి అవతల వైపు మీరు చూస్తే ఏమిట్రా అంటే కాంతి అనే వాడు మర్చిపోయి హీరో హీరోయిన్ అని మొదలు అంటారు అదే కాంతి అదే ఆ ఫిలిం మీద పడడం మూలంగా దానికి ఒక షేపు నేమూ అలాగే అవ్యక్త చైతన్యము ఎప్పుడూ ఉంటుంది అది మీ స్వరూపం కానీ అది మనస్సు మీద రిఫ్లెక్ట్ అయ్యేప్పటికీ వ్యక్తం అవుతుంది ఈ వ్యక్తము అది దట్ ఈస్ ఇంతవరకు అజ్ఞానం ఏం లేదు ఇంత అజ్ఞానం ఏమిట కానీ ఈ వ్యక్తం నుంచి వ్యక్తం అంటే ఏదేది వ్యక్తం అన్నీ వ్యక్తమే మనస్సులో ఉన్న సర్వము వ్యక్తమే సర్వము అంటే ఏదైతే చెప్తాం కదా ఇంద్రియ శక్తులన్నీ మనస్సులో తగ్గతంగా ఉన్నాయి ఇంద్రియముల చేత తెలియబడే జ్ఞానములన్నీ కూడా మనస్సులోనే ఉంటాయి కన్ను యొక్క శక్తి చూపనే శక్తి మనస్సులో భాగమే మనస్సే కన్ను ద్వారా చూస్తుంది కన్ను చేత చూడబడే రూప జ్ఞానానికి లోకస్ మనస్సే కాబట్టి రూపం కూడా మనస్సులోనే ఉంటుంది కన్ను మనస్సులో ఉంటుంది రూపం మనస్సులో ఉంటుంది మనస్సు ఎప్పుడైతే వ్యక్త మనస్సు ఎప్పుడైతే ప్రకాశించిందో మనస్సుతో పాటుగా రూపం ప్రకాశిస్తుంది కన్ను ప్రకాశిస్తుంది చిరి ప్రకాశిస్తుంది శబ్దం ప్రకాశిస్తుంది ముక్కు ప్రకాశిస్తుంది గంధం ప్రకాశిస్తుంది చర్మం ప్రకాశిస్తుంది స్పర్శ జ్ఞానం ప్రకాశిస్తుంది స్పర్శ కోల్డ్ హీటు అలాంటివి నాలుక ప్రకాశిస్తుంది అంటే నాలుక రుచి తెలుస్తూ ఉంటుంది పర్టికులర్ లడ్డు ఏదైనా ఉంటే దాని రుచి తెలుస్తూ ఉంటుంది కాబట్టి సకల జగత్తు అంటే పంచ పంచభూతములు ఆ శబ్దస్పర్శ రూప విషయములు అదే జగత్తు అంటేను ఆ మొత్తం జగత్తు ఇంద్రియములు ఇదంతా మనస్సులోనే ఉంటాయి శరీరం ఎక్కడ మనస్సులోనే ఉంటుంది ఇదంతా మనస్సులో ఉంది ఓకే ఇప్పుడు నేను నేను కానిది నేను ఆఫీసర్ అంత మిగిలినంత నేను కానిది ఈ డివిజన్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ డివిజన్ అది చైతన్యం పట్టుకొచ్చిన డివిజన్ కాదు ఆ డివిజన్ కూడా మనస్సులో అంతర్లీనంగా దాగి అది ఉంది అక్కడ ఉంది అజ్ఞానం కూడా మనస్సులో వెయిటింగ్లో ఉంది ఆ డివిజన్ కారణంగానే వ్యక్తి వ్యక్తం నుంచి వ్యక్తి వచ్చారు దాని గురించి చూసేటర్ వ్యక్తం నుంచి వ్యక్తి వచ్చారు వ్యక్తి అంటే ఆ వ్యక్తమయ్యేటువంటి రాశి ఏదైతే ఉందో ఆ రాశిని రెండు ముక్కలు రెండు ముక్కలు అంటే ఎలాంటి ముక్కలు ఒక చిన్న ముక్క మిగిలిందంత మిగిలిందంత గజత్తు ఆ చిన్న ముక్క నేను రూపజ్ఞానం ఉండేది ఒక మనస్సు వ్యక్తమయ్యేది రూపజ్ఞానమే కన్ను వ్యక్తమవుతుంది రూపజ్ఞానం వ్యక్తం అవుతుంది ఏ ఏ రూపాలు వ్యక్తమవుతాయి ఆ కోట్లాది రూపాలు వ్యక్తమవుతాయి ఎంతో సహా అన్ని రూపాలు వ్యక్తమవుతాయి ఈ వ్యక్తమయ్యే లెక్కలేనన్ని రూపాలలో ఒక పర్టికులర్ రూపాన్ని మిగిలిన రూప ప్రపంచం నుంచి సెపరేట్ చేసి ఈ రూపము నేను ఈ శబ్దము నేను ఈ స్పర్శ నేను అని అలాగా మీరు సపరేట్ చేయండి ఈ టచ్ నేను ఈ వాయువు నేను అని అలా సపరేట్ చేయండి సెన్స్ ఆఫ్ సెపరేషన్ అలా సెపరేట్ ఏం చేస్తారంటే ఆ సంస్కారం మనస్సులో ఉంది కాబట్టి అది సెపరేషన్ చేస్తారు సో వ్యక్తాన్ని ఇంత ఘోరంగా మీరు రెండు ముక్కలు చేసి పెడితే ఆ చిన్న ముక్కకి వ్యక్తి అని ఆ పెద్ద మొక్కకి ప్రపంచము అని పేరు ఇప్పుడు చెప్పండి ఆత్మావా ఇదగం సర్వం అనంతా అనక్కర్లేదా ఈ భేదమే సత్యం అంటాడు ఆచార్యుడు ఏమాచార్యుడో ఏ భేదమే సత్యం అంట కాబట్టి ప్రకరణి సిద్ధ ఈ ప్రకరణాన్ని బట్టి మనకు స్పష్టంగా తెలిసింది ఏమిటంటే ఈ వ్యక్తి వ్యక్త దే ఆర్ నాట్ టూ సెపరేట్ దే ఆర్ ఆల్ వన్ అండ్ వాటి ఆ అవ్యక్త ఇట్ ఈజ్ బ్రహ్మం ఇట్ ఈజ్ స్పష్టంగా తెలిసింది నక ఆత్మను సంసారత్వం ఇక్కడ ఒక పెద్ద పూర్వపక్షం ఇది ద్వైత మత సిద్ధాంతాల్లో ఇవన్నీ రాసి పెట్టుకున్నారు ద్వైత ద్వైతవాధ్యతుడికి వెళ్తే వాడి పూర్వపక్షం ఇది మొట్టమొదటి వస్తుంది పూర్వపక్షం అయితే దురదృష్టం ఏమిటంటే ఈ పూర్వపక్షాన్ని శంకరులు ఇక్కడ తీసుకుని ఖండించారు పదమూడో అధ్యాయంలో క్షేత్రజ్ఞాభిమాధి అన్న చోట కూడా దీన్ని ఇంకా విస్తారంగా ఖండించారు ఇక్కడ అక్కడ ఇక్కడ ఈ పూర్వపక్షం ఏంటంటే ఈ వ్యక్తి ఉన్నాడు చూడండి ఈ వ్యక్తికి సంసారి వీడు అంటే వీడికి సంసారి అంటే సుఖము దుఃఖము ఉంటాయి అహం సుఖి అహం దుఃఖి అంటూ ఉంటాడు వీడు వ్యక్తి అది సంసారి అంటే వీడు సంసార అయినప్పుడు నువ్వేమనున్నావు ఈ వ్యక్తి అవ్యక్తం కంటే భిన్నంగా లేదని కదా అవ్యక్తం అంటే పరమాత్మ కదా కాబట్టి ఈ వ్యక్తి యొక్క సంసారత్వం పరమాత్మ కూడా వస్తుంది అని పూర్వపక్షం ఈ పూర్వపక్షం ఎలా ఉందంటే ఈ ఫిలిం నుంచి యువత వైపుకి వచ్చిన హీరో హీరోయిన్ విలన్ ఇవన్నీ కనపడుతున్నాయి కాబట్టి ఈ హీరో హీరోయిన్ విలన్ మొదలైన ఈ భేదములు ఈ ద్వంద్వములు హీరోల ఈ ఆపోజిట్ పేర్ ఆఫ్ ఆపోజిట్ నాయక ప్రతి నాయక ద్వంద్వములు ఈ గుణదోషాలు సుఖ దుఃఖాలు ధర్మాధర్మములు ఇవన్నీ కూడా యువతల వైపు కనపడతాయి ఫిలింకి యువతల వైపు ఇవన్నీ కూడా ఈ ఫిలింకి ఆకుండే లైట్ యొక్క ప్రాపర్టీస్ అని వీడి పూర్వపక్షం ఎలా ఉంది పూర్వపక్షం ఎంత అభ్మానంగా ఉండేది ఈ వ్యక్తి యొక్క ధర్మాలు అవ్యక్తానికి అన్వయిస్తాయి అని పూర్వపక్షం ఆ పురపక్షం యొక్క అభిప్రాయం ఏంటంటే కాబట్టి ఇది అది ఒకటి కాదు అని ఇది అది ఒకటంటే కదా దీని ధర్మాలు దానికి సంక్రమిస్తాయనే సమస్య వస్తుంది ఒకటి కాకపోతే దేవుడు దేవుడే దేవుడు దీవుడే దీవుడు ఇలా ఏడుస్తూ ఉంటాడు ఎప్పుడు సుఖీ దుఃఖీతంగా ఉంటాడు దేవుడు ఎప్పుడు ప్రకాశిస్తూ ఆనందంగా ఉంటాడు ఇదైతే ఇది పూర్వపక్షం ఆయన ఆ పూర్వక్షాన్ని మనస్సులో పెట్టుకుని అంటున్నారు ఇంత మాత్రం చేతనం ఇక్కడ ఈ దేహంలో ఉండే అంతరాత్మ అంటే పౌర్వతండి ప్రత్యేగాత్మ ఏది కలదు అదియే పరమాత్మ అని అన్నం కాబట్టి అంత మాత్రం చేత ఆ పరమాత్మకి సంసారిత్వం వచ్చిపోతుందని భయం నువ్వు పడకాయా అంటున్నారు అందుకే ఆత్మను సంసారిత్వం చేత ఆత్మ సంసారం ఇది ఆత్మ అంటే పరమాత్మ ఇంత చేత ఇది సంస్కారం అయిపోతుందని మేము నిన్న పెట్టుకోవద్దు ఎందుకంటే అవిద్యాధ్యవాత్ సంసార్య ఈ వ్యక్తానికి సంసారం ఉన్నది కదా ఈ వ్యక్తంలో ఉన్న వ్యక్తి సరే వ్యక్తిలో ఉన్న సంసారం వ్యక్తానికి వస్తుందేమో కదా అక్కడ క్షేత్రజ్ఞ సాక్ష్యంలో శంకరులు ఏదంటారో తెలుస్తుందండి చాలా అందమైన మాట అంటారు జీవుడికే సంసారం లేదని మేంపిస్తూ ఉంటే ఈ జీవుడికి లేని సంసారం పరమాత్మకు వచ్చిపోతుందని నీ ద్రా అని అడుగుతారు మరి పూర్వపక్షం ఏంటంటే పరమాత్మకి సంసారం వచ్చిపోతుంది జీవుడిగా లేదంటే నువ్వు పరమాత్మకి సంసారం వస్తుందంటే ఈ వ్యక్తి ఎందు యథార్థంగా లేదు ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు వ్యక్తాన్ని మనస్సులో ఉండే అజ్ఞానం చేత పొరపాటుగా రెండు మొక్కలు చేయబట్టి వచ్చాడు ఈ వ్యక్తి అసలు ఈ రెండు మొక్కలు చేయటమే అజ్ఞానం చేత కల్పించబడినటువంటి సంసారం అజ్ఞానం చేత వ్యక్తి ఎందు కల్పించబడిన సంసారం వ్యక్తానికి చేయలేదు అవ్యక్తంలాగా ఎందుకు అదే కాబట్టి సంసారం అనేది ఆత్మయందు అధ్యస్తము అంటే సూపరింపోజ్ చేశారు ఆరోపించిందే కానీ ఉన్నది కాదు ఉన్నది వేరు ఆరోపించింది వేరు ఉన్నది కాదు పులి మేక ఆడతా పులిమెత ఆడేపుడు అలా అరగ తీసి పులి అని అంటారు ఆ పులిత్వము ఉన్నది కాబట్టి ఆరోపించింది అది ఎంత పులో మీరంతటి సంవత్సరే ఆరోపించిన దాన్ని చూసి కండే పడకూడదు అది ఆరోపించబడినది అని తెలుసుకోవాల్సి ఉంటుంది అది అధ్యయతమే అజ్ఞానం అంటే అలాగే ఉంటుంది అంత సింపుల్గా ఉంటుంది అది దాని నుంచి బయటపడడానికి అంత సింపుల్ అయితే మొత్తం వ్యవస్థంత ఇంత సింపుల్గా మీరు ఈక్వేషన్లో పెట్టేసారే మరి అంత సింపుల్ అంటే నిజంగా అంత సింపుల్ అది అయితే దాన్ని దాంట్లో మీ క్లేషం ఎక్కడి నుంచి ఇచ్చిందో చెప్తారు తర్వాత మనం ఏం చేస్తామంటే చాలా సింపుల్ని కూడా చాలా క్లేషం చేసి పెట్టుకున్నాం కాంప్లికేట్ చేసి పెట్టుకున్నాం అది మన దగ్గర లక్షణం ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది దాన్ని చాలా కాంప్లికేట్ చేస్తే కానీ వీడికి ఉండదు అలా చేసుకుంటామంటే చాలా కాంప్లికేట్ చేసి దాన్ని పాడు చేస్తే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఫినిష్ చేశారు అనుకోండి సపోజ్ ఫినిష్ చేశారు అనుకోండి సపోజ్ ఏ <im Coming laughs> మనమే కాపు ఇది పోలవరం ఉందనుకోండి పోలవరం కట్టాక మీరు దాని ఫోటో చూస్తే వారిని ఇదే అనిపిస్తుంది ఎందుకంటే ఇలా నది వెళ్తూ ఉంటుంది ఓ బండ్లు కడతాడు ఇటు ఒక దట్ ఈజ్ బాక్ ఇది నాగార్జున కంటే చిన్నదండి చాలా చిన్నది వదుకలేదు లేదా నాగార్జున సాగర్ని నెహ్రూ గారు ఎలా కట్టారు ఆడుతూ పాడుతూ కట్టేశారు పాపం నందికొండ నాగార్జున సాగరం చిందోళి అని మేము పాటలు కూడా పాడ సినిమాలో పాటే అనుకుంటారు సో ఆడుకో పడుతుంది సత ఎందుకంటే పొలిటికల్ సిస్టము ఇంత డీజనరేట్ అయ్యి లేదు ఏదో పది మందికి ఉపయోగపడే పని చేయాలి నెహ్రూ గారు మందికి ఉపయోగపడే పని చేస్తుంటే కృష్ణలాది గారు శుభాష్ చంద్రీ గారు కానీ అడ్డుపది అదే పని కాంగ్రెస్ వాడు చేస్తే బీజేపీ వాడు తిప్పుతాడు బీజేపీ వాడు చేస్తే కాంగ్రెస్ వాడు తిప్పుతాడు ఎవరు చేసినా రెండో వాడు పెరుగుతాడు ఎందుకంటే ఇప్పుడు వై రాజశేఖర రెడ్డి ప్రభుత్వము దేవాలయాల్లో ఇతర మత ప్రచారాన్ని నిషేధించింది కాబట్టి ఇప్పుడు మీరు శివా శివుని శివుని భక్తి కేంద్రంలో మేళా అవుతోంది అనుకోండి అక్కడ క్రిస్టియన్ మత ప్రచారం చేయడానికి చేయలేదు ఇప్పుడు ఏమన్నా వెళ్ళి చూస్తాం రాళ్ళు వేసుకుంటేస్తారు ఎందుకంటే ప్రభుత్వం కూడా లా తీసుకుంటే ఇప్పుడు మనకు కోరుకొండ శివక్షేత్రం ఉంది అక్కడ ఏదో మేళా అవుతుంది అక్కడ మీరు మత ప్రచారం చేయడానికి చేయలేదు యాదగిరిగుట్ట ఏదో పెద్ద మేళా అవుతుంది అక్కడ సమ్మక్క సారక్క మేళా అవుతుంది అక్కడ ప్రచారం చేయడానికి ప్రచారం చేస్తే రాళ్ళు ఎందుకంటే లా వచ్చేస్తున్నారు ఈ లాని రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారు తిరుపతి కొండ ఏడు కొండలని లా తీసుకొచ్చారు లా వచ్చేసింది రెండు కొండలు కానీ ఏడు కొండలని ఏడుకొండల ప్రాంతంలో ఎక్కడ కూడా మొక్క ప్రచారం చేయడానికి పోలేదు కెత్తి కట్టడానికి ఏమి ఉండదు ఒక్క ప్రశంస వచ్చే విధానం తొలగేడా ఒక్కడు మంచిగా చేశాడు అని ఒక్కరు అన్నాడా వీళ్ళు ఎవరన్నా అనలేదు ఎందుకంటే అనకూడదని వీళ్ళు ముందే నిర్ణయించుకున్నారు అది అనకూడదు పని వీళ్ళు చేశారా పని వీళ్ళు చేయలేదు చేసిన వాడిని శభస్ అంటే పొలిటికల్ సిస్టమ్ యొక్క డిజనరేషన్ తోట ఎవడు దేన్ని మెచ్చుకోకూడదు దాన్ని కాంప్లికేషన్ చేసి పెట్టడం అంజాత చేసినా మనం కాంప్లికేట్ చేసేస్తే కానీ వాడికి సంతోషం కలం ఇది మనకున్న అజ్ఞానం కూడా అంతే చాలా డీజనరేట్ అయిపోయిన స్థితిలో ఉంటాం మనం మనకున్న థింకింగ్ ఐడియాస్ మనకున్నటువంటి డిజైర్స్ ఇవన్నీ కూడా ఎంత రీజనరేట్ అయి ఉంటాయంటే ఎక్కడ సత్యానికి దరిదాపుల్లో ఉండదు ఇది కూడా దాంతో ఆత్మజ్ఞానం అనేది అంత కఠినం అంత కాంప్లికేషన్ అయిపోతుంది లేకపోతే వాస్తవంలో అంత కఠినం కాదు చాలా సో ఆ విషయాన్ని ముందు వస్తుంది కాబట్టి సంసారం వీడికి వీడికి ఉన్నట్టు కనపడిందే కానీ వీడికి లేదు వీడికి నిజంగా ఉంటే వీడికి వస్తుందా రాదా అని నీ కొరకు వస్తాం వీడికే లేదంటే ఉంటే ఇంకా అక్కడ ఎందుకు వస్తుంది నేను ఒక నది రజ్జు సుక్తికా గగనాది సత్పరజత మలాదీని మిథ్యాజ్ఞానాధ్యస్తాని శేషాంభవంతి ఇప్పుడు రజ్జు తీసుకోండి రజ్జు ఎందు వీడు సర్పాన్ని ఆరోపించాడు అజ్ఞానం చే ఆ సర్పం యొక్క విషం రజ్జువుకి వస్తుందా రాదు తర్వాత శుక్తికి తీసుకుంటాయి ఆల్చిప్ప దానికి అజ్ఞానం చేత వెండి వెండిని ఆరోపించాడు దాని మీద ఆ వెండి యొక్క ఖరీదు శుక్తి ఎక్కువ వస్తుందా వాళ్ళెవడో దీన్ని వెండి అనుకుని భ్రమపడ్డాడండి ఇది ఆల్చిప్ప దీన్ని వెండి అనుకుని భ్రమపడ్డాడు వాడు కాబట్టి దీనికి ఒక యాభై రూపాయలు గ్రామ యాభై రూపాయలు చుక్కన తీసుకోండి అంటే వాళ్ళ చుట్టున గ్రామ యాభై రూపాయలు తీసుకుంటాడండి అలాగే అతడికి దీన్ని వాడు వెంటనే భ్రమ పడ్డా తీసుకోలే తీసుకుంటాడా తీసుకోడండి వెంటనే భ్రమ ధర పెరుగుతుందా ధర పెరగదు కాబట్టి ఆ వెండికుండేటువంటి విలువ దానికి రాదు మంచి రాదు చదువు రాదు వెండి దగ్గర మంచి రాలేదు మలము మలము అంటే నల్లధనం ఆకాశం మీద నల్లధనం లేదంటే నీల వర్ణం ఆకాశానికి రంగు ఉండదండి ఆకాశం అంటే స్పేస్ స్పేస్కి రంగే ఉండదు స్పేస్లో ఉండే వాయువుకి స్పేస్లో ఉండేటువంటి గ్యాస్ మాలిక్యూల్స్కి ఫాల్ట్ మాలిక్యూల్స్కి వాటికేవో రంగులో ఉంటాయో తప్పిస్తే స్పేస్కి రంగే ఉండదు కాబట్టి ఆకాశమునకు రంగు ఉందని మనం భ్రమపడతాం రంగుని ఆరోపిస్తాం నీల ఆకాశము అని నీకు మొత్తం సాహిత్యం అంతా రాష్ట్రపతి అంటారు వినివీల ఆకర్షణం ఎక్కడికి చూసినా విని ఆకర్షణం ఆఖరికి ఫిజిక్స్ సైంటిస్ట్లు కూడా ది స్కై ఈస్ సో వండర్ఫుల్లీ బ్లూ క్లియర్ లైక్ నో వేర్ అల్స్ అని రాస్తారు ఇప్పుడు మీరు బయటకు స్కై చూసారనుకోండి స్కై ఉంటుంది మడ్డింగ్గా ఉంటుంది బ్లూగా ఉండదు అదే మీరు టిబెట్ వెళ్ళి చూసారనుకోండి బ్లూగా ఉంటుంది పర్ఫెక్ట్ బ్లూగా ఉంటుంది ఆ బ్లూ స్కై కూడా రాయిట్ కానీ నిజానికి స్కై బ్లూ స్కై ఇస్ నాట్ బ్లూ ఆకాశం బ్లూ కాదు అధ్యారోపణ చేశారు కాబట్టి ఈ మడీనస్ ఆకాశానికి లేదు ఆ బ్యూటిఫుల్ బ్లూ కలర్ అది ఆకాశానికి ఆ శోభ ఆకాశానికి వాస్తవంగా లేదు ఇందువల్ల మిథ్యాజ్ఞాన అధ్యస్తానం మిథ్యాజ్ఞానం చేత ఇవి అభ్యాసం చేయబడ్డాయి అక్కడ మిథ్యాజ్ఞానం నిమిత్తాన్ని అంటే భాకారుడు ము అజ్ఞానం కానీ విడపిస్తాడే అంటే అక్కడ సవర్ణ దీర్ఘసంధ్య కుదిరింది కాబట్టి అలా విడతీస్తడే అలా అనవసరం ఉదాహరణ ఇక్కడ మిథ్యాజ్ఞానాన్ని అంటే మళ్ళీ ఇక్కడ మిథ్యాత్యత్వ జ్ఞానం కానీ విడత ఇస్తారు ఆ విడతీయరు జ్ఞానము మిథ్యాజ్ఞానము ఉన్నట్టుగా తెలుసుకుంటే సత్య జ్ఞానం ఉన్నదాన్ని తప్పుగా తెలుసుకుంటే ముఖ్యాజ్ఞానం అవును దానికి మళ్ళీ అంత కాంప్లికేటెడ్ గా విడతీయక్కర్లేదు రతన ప్రభాకారుడు ఆయన శాదస్వైంది ఆయన అలా విడత ఇస్తేవాడు సరే ఈయనెవరో నిస్క వాచస్పృతి నిశ్చిరా అలా తీసుకోండి ముఖ్య జ్ఞానం అంటే ముఖ్య జ్ఞానం తీసుకోండి అంటే ముఖ్యా జ్ఞాన సిబ్దాన్ని శంకరులు అదే శంకరులు వాడారంటే ఇక్కడో రకంగానో అక్కడో రకంగానో వాడడం అంతటా ఒకే రకంగా వాడుకుంటూ వస్తారు ఏకేనా సశరీరస్ క్రియాక్రియో అపహతిర్నాస్తి వ్యాఖ్యాతం చూడండి వ్యక్తి అజ్ఞానం చేత వ్యక్తిగా మిగిలిపోయి దేహమే నేను అని అనుకుంటూ ఉన్నంతసేపు వీడికి సుఖదుఖాలు తప్పవు ఆ జ్ఞానం ఉన్నంతసేపు ఆ దుఃఖము తప్పదు ఆ సుఖదుఖాలు అనే తప్పదు అది కామన్ అనుకుంటున్నంతసేపు భయం తప్పదండి అది వెండి అని అనుకుంటున్నంతసేపు భాంతి ఒక పోతే దాని మీద వ్యామోహము లోభము తప్పదండి దాని పరిస్థితి అది కాబట్టి వీడు అజ్ఞానం చేత నేనే శరీరము అని అనుకుంటున్నంత సేపు వీడికి సుఖ దుఃఖాలు పోవవు ప్రియ అప్రియములు తొలగిపోవటం అనే ప్రసక్తి లేదు ఎందుకంటే అజ్ఞాన కల్పితములు అజ్ఞానం తొలగినప్పుడే పోతాయి అంతవరకు పోవాలి కాబట్టి ఆ వాక్యానికి వ్యాఖ్యానము సరపడింది అక్కడ పోవన్నావు కదా అని అదాని అర్థం నిజంగా ఉన్నాయని కాదు అందుకోసం చెప్తారు సిద్ధం అంటే ఇంకా లూజెన్స్ అని టయప్ చేసేస్తున్నాడు లూజెన్స్ ఎలాగంటే వాడన్నాడు స్వప్నంలో ఈ స్వప్నాభిమాని వాడు జీవాత్మ కాని పరమాత్మ కాదలడు ఎందువల్ల స్వప్నంలో భోరుగును ఏడుస్తున్నాడు కదా దుఃఖాన్ని కదా అప్రియాన్ని తెలుసుకుంటున్నాడు కదా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు దుఃఖాన్ని అనుభవించేవాడు జీవుడవుతాడా పరమాత్మ అవుతూతాడా జీవుడే అవుతాడు పరమాత్మ ఎందుకు అవుతాడు దుఃఖాన్ని అనుభవించేవాడు జీవుడు అవుతాడు కానీ పరమాత్మ అవడు కదా కాబట్టి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి వాడు జీవుడే అని గొరవస్థాం అంటే దానికి సమాధానం ఏంటంటే దుఃఖాన్ని అనుభవిస్తున్నాడని చెప్పలేదు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడా అన్నట్లు ఉన్నాడు అప్రియవేత్త ఇవ అప్రియవేత్త ఇవా అంటే అర్థం ఏంటో తెలుసునా అప్రియవేత్త నా అని అర్థం నాకు అంతే కదండి ఆయన ఇప్పుడు అదేంటే మీరు చాలా అందంగా ఉన్నట్లున్నారు అంటే అర్థం ఏంటి అందంగా లేరు అని అర్థం లేకపోతే మీరు చాలా దయాబోయి దయా దాన దానశీలు అని నేను అనుకున్నానండి అన్నాడు అనుకోండి అంటే అర్థండి మీరు దానశీలు కాదు అని అర్థం ఏ అనుకున్నానండి అంటేనే దాని కారణం అర్థం వచ్చేస్తున్నాయి ఇంకా అసలు ఇవా పెట్టలేదు ఒక రకంగా అనుకున్నారు అంటే ఇవా పెట్టినట్టే మీరు దానశీలు అండి అని మీరు దానశీలు అనుకున్నాను అదే మీరు దానశీలు నేను నాకు ఎవరో చెప్పారు మీరు దానశీలుగా గున్నాను అని ఇలాంటి మాటలు అన్నారంటే మీరు కాదని అర్థం నాకు అప్రీయ వేత్త అని ఇలా వేశారు కనుక ఓ పండితుడు ఇంకో పండితుని దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆ సంభాషణ విన్నాను ఆయన ద్వైతులు ద్వైత అంటే ద్వైతులు అద్వైతులు అని చెప్పుకుంటూ ఉన్న ద్వైతులు అలాగని ద్వైతులు కూడా ఉంటారు అద్వైతులు ఉంటారు సో అద్వైతం అని చెప్పుకుంటే ఇంక సో అదైతే ద్వైతం ఉంది కదండి శాస్త్రం చెప్తా ఉందండి అని అంటే చుడరాయా ద్వైతం అనే పక్కన సిద్ధి తింటే పాపం అందరికీ సిద్ధే కదా ద్వైతం అనే పక్కన ఇవా కాకుండా ఏ వా అని ఉన్న వాక్యం ఏదైనా నువ్వు అటు ఉపనిషత్తులో ఉన్న వాక్యం నేను చేయిస్తేస్తాను అంతవరకు నువ్వు అత మాట్లాడుతూ నన్ను డిస్టర్బ్ నేను సంధ్యావనం చేసుకుంటున్నాను వెళ్లి నువ్వు కూడా సంధ్యావనం చేసుకోకపోయి ద్వైతం అంటావు మళ్ళీ ఇది మాట్లాడేందుకు సంధ్యావనం చేసుకోపో సంధ్యావనం చేసుకునే టైంలో నువ్వు ద్వైతి వెయ్యి ఉండి మాటలు మాట్లాడుతావని చేసుకో నువ్వు వెతుక్కో లైబ్రరీకి పోయి నన్ను డిస్టర్బ్ చేయకో లైబ్రరీలకు పోయి వెతుక్కో పండితులందరినీ కన్సల్ట్ చేసుకో ద్వైతం పక్కన ఇవా ఉందా ఏవా ఉందా ఎక్కడైనా ఉంటే నా దగ్గరికి రా ఇవా కనబడితే మాత్రం నోకొస్తూ ఉంది ఇదే మాట్లాడుకో ఎందుకంటే ద్వైతం ఇవా అంటే అర్థం ద్వైతం నా అనర్థం ఎందుకంటే ద్వైతంలాగా ఉంది అంటే అర్థం ఏంటండి ద్వైతం కాదు కాబట్టి అప్రియవేత్త ఇవ అంటే అర్థం ఇది అప్రియవేత్త నా ఏవా అప్రియవేత్త కానే కాదు అన్న దానికి అర్థం కాబట్టి ఈ దుఃఖ దుఃఖిస్తున్నాడు జీవాత్మ దుఃఖిస్తున్నాడు జీవాత్మ దుఃఖం ఉంది కాబట్టి దుఃఖం పరమాత్మ కూడా వస్తుంది ఆ భేదంలో అనే పూర్వపక్షాన్ని ఎందుకంటే జీవాత్మ కూడా యథార్థంగా దుఃఖము లేదు దుఃఖం అనేది ఎప్పుడూ అలాగే ఉంటుంది శాస్త్రంలో చూడండి శాస్త్రంలో మీ స్వరూపంలో శోకము లేదు అని చెప్పారనుకోండి సపోజ్ మీరు విన్నారు విని ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్తే మళ్ళీ మీకు శోకం యథాప్రకారంగా ఉంది అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ది హోల్ థింగ్ ఎందుకంటే మీరు అర్థం చేసుకోవడంలోనైనా మిస్టేక్ ఉంది అయితే చెప్పడంలో మిస్టేక్ంగా ఉండాలి లేకపోతే సంహౌ సమ్వేడ్ ఇట్ ఈస్ నాట్ గెల్లింగ్ ఇప్పుడు పాలకి తోడిస్తారు తోడని తెచ్చుకుంటారు ఏమో తోడి వాళ్ళని చెప్పేసి ఇస్తారు వాళ్ళు అందులో ఈ మధ్యన మార్కెట్లో కల్చర్స్ వస్తున్నాయి మార్కెట్లో దొరుకుతుంది మీరు వెళ్ళిన వాళ్ళని అడగక్కర్లేదు ప్యూర్ క్వాలిటీ కల్చర్ అందరికీ దొరుకుతుంది దాన్ని వెళ్ళి వాడు రెఫ్రిజిరేటర్లో పెట్టి ఉంటుంది ప్యాక్ చేసి అందరు నైట్రోజన్ అట్మాస్ఫియర్లో ప్యాక్ చేసి ఉంటుంది అది ఒక డాలర్ అర డాలర్ ఇచ్చి తీసుకుంటే మీరు కాచేసిన హోల్ సల్లార పెట్టి ఇది వేసేస్తే పెరుగు అవుతుంది సపోజ్ మీరు అది వేసారనుకోండి పెరుగు కాలేదనుకోండి దెన్ వా సంథింగ్ ఇది రాంగ్ సమ్లేదంటీసీసీజ్ రాంగ్ ఆర్ సంథింగ్ ఇది రాంగ్ వచ్చింది అది సెటిల్ చేసుకోవాలి అంటే దాని లేదార్థం అలాగే చెప్తా అవుతుంది మనం ఇలాగే ఉంటాము అంటే అది ఏమన్నమాటది కాబట్టి శోకం అనుభవానికి వస్తుంది అంటే మనం మన స్వరూపాన్ని సంతం చేసుకోలేదు కాబట్టి ఏం చేయాలి ఆ శోకానుభవాన్ని ఒకంత మీరు పరిశీలించాల్సి ఉంటుంది మీ స్వరూపానికి సంబంధించిందే కదా బయట పరిశీలిస్తే ఏమవుతుంది మీ లోపల మీరు పరిశీలించాలి శోకంలో శోకంలో ఉన్నవాడు ఇలా ఏకాంతంలో కూర్చుని ఇలా కూర్చుని దుఃఖిస్తున్నాడు అనుకోండి ఎవరిలో డిస్టర్బ్ చేయరు ఏదో కొన్ని వారి శోకమో వాడు దాన్ని వాళ్ళు దాన్ని వాళ్ళు వదిలేస్తారు కాబట్టి ఇట్స్ ద రైట్ అకేషన్ టు రిస్లక్ట్ ఇలా కూర్చుని నిజమే ఈ కష్టం వచ్చింది దీనికి ఏం పరిష్కారం కనపడలేదు ఈ శోకం ఉంది అసలు ఈ శోకం ఏది నేను ఎవరు నాకు ఈ శోకం నా స్వరూపంలో ఈ శోకం అసలు ఈ శోకం అంతా అసలు ఏంటి మీకు అంతా ఏం జరిగింది కదా దాని గురించి ఏదో ఉంటుంది కదా ఏదో కొంత స్థూలంగా తెలుస్తూ ఉంటుంది వాడు పరీక్ష ఫెయిల్ అయ్యాడు ఏదో శోకానికి పాపం ఎవరి శోకం వాళ్ళది మా కొరడు పరీక్ష తప్పే కళ్ళ మన నీళ్లు తట్టుకున్నారు తప్పేం లేదు ఉంది ఇస్ అయ్యో పాపం అని మనం ఉంటాం అక్కడికి సింపుల్ అయిపోయింది దాని ఆల్ దట్ ఈ సింప్ నేను అంటున్నాను ఎందుకంటే పరీక్ష అందరూ పాస్ అయ్యారు మన కొరాడు ఫెయిల్ అయ్యాడు దూరదర్శనం బ్యాడ్ లక్ మనకి ఇలాంటి బ్యాడ్ లక్లు చాలా ఉన్నాయి ఇంకొకటిది బట్ స్కిల్ అదంతా కరెక్టే అదంతా అయిపోయింది కదా వాళ్ళందరూ కూడా సానుభూతి ప్రకటించారు మనం దుఃఖపడటానికి అందమంది నీళ్లు పెట్టుకున్నాం అది అన్నీ అయిపోయాయి కదా అసలు ఏమిటి ఈ పరీక్ష ఫెయిల్ అవ్వడం పరీక్ష ఫెయిల్ అయిన ఉన్నారు పాస్ అయిన వాళ్ళు ఎలా వీడు భవిష్యత్తుకి పరీక్ష పాస్ అవడానికే సంబంధం మనం అసలు ఎందుకు దుఃఖిస్తున్నాం దట్ దట్ మేక్స్ ఎస్ ఓ ఫ్యాట్ అని విమర్శ చేశారనుకోండి అప్పుడు ఏమవుతున్నారు పోతు ఇది కోస్తారు ఇది ఉండదు ఇది లైక్ ఎందుకండి జనులు ఎలా దుఃఖిస్తారో తెలిసిన చిన్న ఒంటి ప్యాటర్ ఎక్వెస్ పెట్టుకుని మూడు ప్యాటెన్ ఎక్కువస్ ఉన్న వాళ్ళని తీసి దుఃఖిస్తారు దుఃఖండి మా ఇంట్లో రెఫ్రిజిరేటర్ లేదు వాళ్ళ ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉందని దుఃఖిస్తారు మా కారు లేదు వాళ్ళ కారు ఉందని దుఃఖిస్తారు జనులు దుఃఖించడానికి ఒక హేతువు సందర్భమేమే ఎందుకంటే ఈ పార్టీ ఒక ఒక సన్యాసిని కలిసే సన్యాసి కలిశా ఏ మాట మాట అవునండి బీజేపీ ఓడిపోయిందండి ఆయన అవునండి బీజేపీ ఓడిపోయింది నేను ఎగ్గుంటే బాగుంది అవును ఎగ్గుంటే బాగానే అని ఆయన ఇంకా దుఃఖపడుతూ ఉండేది చూడండి ఈశ్వరుడు యొక్క సంకల్పం అనేది ఒకటి నేను దుఃఖపడతానంటే అవునా అర్థం ఈశ్వరుడి సంకల్పం అనేది ఒకటి ఉండదు సమాజ జీవనములు సమాజం యొక్క ప్రవాహాన్ని ఈశ్వరుడు కదా శాసించేది నేను నేను కాదు కదా మీరు దుఃఖిస్తారేది అంటే అయితే బీజేపీని ఎక్కకపోయినా పర్వాలేదు పర్వాలేదు అంటారా ఈశ్వరుడికి పర్వాలేదు అనుకున్నప్పుడు నా దిగురిని పర్వాల ఈశ్వరుడు పర్వాలేదు అనుకున్నాడంటారా ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో సంబంధం లేకుండా కాంగ్రెస్ నెగ్గిందంటారా అసలు ఎలా మీరు ఈశ్వరుని యొక్క హ్యాండ్ వల్ల జరిగిందనుకుంటున్నారా లేకపోతే ఈశ్వరుడు నిద్రపోతుంటే ఇప్పుడు ఇలా పొరపాటు జరిగిపోయింది అనుకుంటున్నారా వాటికి నేను మీరు అనుకుంటున్నది ఏమిటి ఈశ్వరుడు నిద్రపోతుంటే పొరపాటు జరిగిపోయిందంటే అయ్యో దుఃఖపడతాం మీరు దుఃఖపడడం నేను దుఃఖపడతాను కానీ మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి నాకు అని అడిగాను అంటే ఏమంటావా స్వామిది ఎంత నువ్వు నువ్వు పెద్ద పండితుడు అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో సర్వము జరుగుతుంది యు నో దాట్ దెరీజ్ సమ్ గుడ్ యూనిట్ నేను వెళ్ళలేదు ఎదేవాతే తదేవో మంగళ ఆగానే ఎది జరిగితే అయితే మన మంగళం కోసం అని వెళ్ళలేదండి ఆఖరికి మీరు మూల ఉన్న అడిగితే చెప్తుండే ఏది మనం మంచిగా రాయనా అని మొత్తం వేదాంతం ఉందా దాంట్లోనే ఉన్నా మాటలో వినలేదా మరి మీరు పది మందికి బోధించాల్సిన మీరు అలా దుఃఖిస్తే చెప్పాలి అంటే మీరు వ్యాధిని దుఃఖించడం మానేస్తున్నానా మంచి మాట చెప్తాను దాట్ ఈస్ ఈశ్వరుడు బీజేపీని మళ్లీ గెలిపిస్తాడు అదే నెక్స్ట్ టైం గెలిపిస్తాను ఏమో గెలిపిస్తాను అంటే మనమేం కదా అండి గెలిపిస్తా చూద్దాం ఒక ఐదు వెంటనే గెలిపిస్తాడో ఐదు సంవత్సరాలు ఆలస్యం చేసి గెలిపిస్తాడు చూద్దాం పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఎలా ఉందో దేంట్లో ఏ అనుగ్రహం ఉందో ఎవరు చెప్పగలరు కాబట్టి చేయపాడు ఇలా పోయాడు ఏమైంది వాడు చేయవాడు గోర ఏమైంది అలాగే మనం ఈ పార్టీని ఏదో సపోర్ట్ చేస్తున్నాం మీరు అనుకోద్దు నేనే పార్టీని సపోర్ట్ చేయాలి నాకేదో సంబంధం పార్టీతో బీజేపీ వాళ్ళు మంచి చేస్తే శుభం ధర్మస్య విధి వస్తువు అధర్మస్థే నా చూస్తూ మనం కోరేది బీజేపీ విధి వస్తువుని కానీ కాంగ్రెస్ విధి వస్తువుని అన్నది కోరుకోవచ్చు చాలా తప్పదు ధర్మస్థ విధి వస్తువు అధర్మస్థే అలాగే మనం కోరుకోవాలి అలాగే ఈశ్వరిని ప్రార్థించాలి కాబట్టి ఈ విధంగా మానవుడి దుఃఖానికి హేతు లేదు వారి స్వరూపంలో భాగం కాదు వాడు తెలుసుకోక విచారం చేయక మహాత్మ యొక్క సత్సంగం సత్సంగం చేయక పొరపాటుపడి తప్పుడు అటా తప్పుడు అటాచ్మెంట్స్ పెట్టుకుని దుఃఖిస్తూ మనిషి మనిషి దుఃఖాన్ని చూసి దుఃఖమైన ఆత్మ యొక్క స్వరూపం అంటే అది అజ్ఞానం అవుతుంది దుఃఖం ఆత్మ యొక్క స్వరూపం అన్నడు ఏ ఇక సతీ సర్వపర్యాదమృతం అభయం ఏ బ్రహ్మేతి ప్రజాపతేర్వచనం ఏమన్నాయి ప్రథమ పర్యాయంలో జీవుని చెప్పాడు అంటాం కానీ ప్రథమ పర్యాయంలో ఆఖరణి ఏం చెప్పాడు ఏతదమృతం అభయం ఏతద్ బ్రహ్మాని చెప్పాడు బ్రహ్మని చెప్పాడు ఏం జాస్థానాలు వీళ్ళ తలసేలు జాస్థానాలు ద్వితీయ పర్యాయంలో మళ్ళీ జీవుడిని చెప్పాడు స్వప్నంలో ఉన్న జీవుడు అంటాడు ఆ పర్యాయం అయిన వెంటనే ఆయన ఏం చెప్పాడు ఏదమ్ అమృత అభయమేట బ్రహ్మ అని చెప్పాడు పృథ్వీ పర్యాయంలో అదే మాట చెప్తాడు చతుర్థ పర్యాయంలో అదే మాట చెప్పాడు ఆయన జీవుణ్ణి చెప్పాడని అనిపించిన ప్రతి సందర్భంలోనూ బ్రహ్మ గురించే చెప్పాడు అంటే బ్రహ్మే జీవుల్లో భాషిస్తున్నాడు అనమాట అజ్ఞానం చేశాడు అది మనం సెటిల్ చేసుకోవాలి కానీ ఆయన ఇక్కడ జీవుణ్ణి చెప్పాడు అక్కడ బ్రహ్మని చెప్పాడు జీవుడు వేరు బ్రహ్మ వేరు ఇదంతా కూడా చాలా తప్పు అంటే మేము ప్రజాపతి మాట మాకు లెక్క కాదండి మాకు వేదం చెప్పిందే లెక్క అని అలాంటి చిచ్చి ప్రశ్న కూడా ఎవరికైనా ఉదయం ఎదివా ప్రజాపతి క్షద్మూపాయా తృతేర్వచనం సత్యమేవే ప్రజాపతి చెప్పేటంటే ప్రజాపతి పొరపాటు చేసి ఉండొచ్చండి దేవుడు వేరు దేవుడు వేరు అంటాడు వీడ అలా మిత్ర బాబు ఇది ప్రజాపతి చెప్పేటంటే అది శృతిలో భాగంగా చెప్పాడు ప్రజాపతి కాబట్టి ప్రజాపతి చెప్పేటంటే శృతి ప్రజాపతి రూపంగా ప్రజాపతి వేషం వేసుకుని వచ్చి శృతి ఇప్పుడు నచితేతడికి యముడు చెప్పాడు అనుకోండి ఆ యముడు కొంచెం తలతెక్క మనుషులు అండి అప్పుడప్పుడు అలాగే చెప్తూ ఉంటాడని అనుకోడు ఎందుకంటే అక్కడ యముడు చెప్పాడని యముడి పేరుతోటి శృతి చెప్పింది కాబట్టి నీకు శృతి అందు శ్రద్ధ గలవాడు అయితే ప్రజాపతి వచనమైనా శృతి వచనమే కనుక నీవు ఆ వచనాన్ని జాగ్రత్తగా ఉంటుంది అంతేగాని నీకుండే కుతర్కాన్ని దాంతో ప్రవేశపెట్టకూడదు అంటున్నారు చేత కుర్క బుద్ధ్య మృతాకర్ యుక్తం అంతేగాని తత్ ఆ ప్రజాపతి వచనాన్ని లేక శృతి వచనాన్ని మీకుండే చెడు తర్క బుద్ధితో చెడ్డదైన తర్కాన్ని చెప్పే బుద్ధితో చెడ్డదైన తర్కం మంచి తర్కం చెప్తే పర్వాలేదు ఆ బుద్ధితో ఆ ప్రజాపతి చెప్పింది తప్పని అది ఆయన చెప్పింది సరికాదని లేక ఆయన చెప్పింది అల్లా కాదని శృతి చెప్పింది ఇలా కాదని దాన్ని మొత్తానికి మసి చూసి మారేడుగా చేసేసి మురసా చేసేసి జీవుడు వేరే దేవుడు వేరే అని తేల్చి నువ్వు ధరించేది ఏమీ లేదు అలాగే దాన్ని పాటు చేయటం తప్పు అలా చేయకూడదు నా యుక్తం అలా చేయటం మంచిది కాదు అంటున్నారు ఈ అది తెలివైన పదం కాదు కాబట్టి ఒక ఆయన నా మీద ఒక సందర్భంలో కోపంగా అడిగేస్తారు ఆయన చుట్టూ ధరిమంది ఉన్నారు ఆయన శిష్యులు ఆయన అంటే భక్తి శ్రద్ధలు వాళ్ళు తప్పే లేదు కదా ఆయన నుంచి పండితులు ఆయన దగ్గరే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు ఆ వాళ్ళు ఆయన శిష్యులు పాటు వచ్చిన వాళ్ళు నేను ఒంటది కానీ నేను ఎప్పుడూ ఒంటరు మనిషిని ఐ స్టాండ్ ఏలో నేను నాతో పాటు నలుగురిని తిప్పుకోవడం అనే నేను చేయను ఎందుకంటే వాళ్ళ పాపం వాళ్ళ సంసార వ్యవహారాల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళు మన దగ్గరికి వచ్చి నేర్చుకుని వెళ్ళాలి కానీ వాళ్ళ టైమును ఎనర్జీ వేస్ట్ చేసుకుని మన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ అది పని వాళ్ళు చూసుకొని పని అయిపోయినట్టు వెళ్ళిపోతే ఇంకేదైనా పని చూసుకుంటాను కాబట్టి నేను ఇక్కడికి వెళ్తున్నాను నాతో బట్టి అక్కడికి వెళ్తున్నాను నాతో బట్ రండి నా సంక్షేపత్రులండి నా ముందు ఒకరివండి నా వెనకాల ఒక నిడవండి ఇవి నేను పెట్టుకున్నాను సో కొంతమందికి పుముతుంది ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన భక్తులు వచ్చారు అక్కడ కూర్చుని ఫలహారం ఉప్మా ఫలహారం చేస్తున్నాం ఉప్మా పెట్టారు ఉప్మా ఎటువైతున్నాడు అటువైతే ఉన్నట్టు బాగానే ఉంది అని నింపుతున్నాం గద్వాల్లో సో గద్వాలు అంటే కొంచెం ద్వైతం బలంగా ఉన్న స్థానం సో ఆయన అడిగారు కర్ణాటక ఆయన ఆయన అడిగారు ఏమంటే స్వామీజీ మీరు మంచి అద్వైత పండితులు కదా నాన్న నానే నా అడిగారు నాను అంటే నేను నానే బ్రహ్మ నాని అడిగారు అహం బ్రహ్మాస్మే కదా మరి అని నా సమాధానం కోసం ఎదురు చూడకుండా వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేశారు నేను స్వామీజీని అడుగుతున్నాను ఆ స్వామిజీ పాఠం ఏమని చెప్తారంటే నేనే బ్రహ్మని చెప్తూ ఉంటారు ఆయన అహం బ్రహ్మ నేను చెప్తూ ఉంటారు కాబట్టి నీ మటుక్కు నువ్వు బ్రహ్మ నా మటుక్తి బ్రహ్మ మనందరం బ్రహ్మలనే ఎవడ మటుక్తి వాడు బ్రహ్మే అని చెప్తారు అద్వైత శాస్త్రంలో అది ఎంత సందర్భంగా ఉందో చూశారు కదా మీరు అంటే వాళ్ళందరూ ముక్కు అవును నేను బ్రహ్మలా అవుతారు అని వాళ్ళందరూ ఆయనకి సపోర్ట్ సైలెంట్ సపోర్ట్ అనమాట అప్పుడు మళ్ళీ నన్ను అడిగారు కాబట్టి మీరేం చెప్తారు నానే బ్రహ్మని అదే చెప్తారా అని అడిగారు అంటే నేను అన్నాను శాస్త్రి గారు మీరు పండితులు సంస్కృతిని చదువుకున్న వారు శాస్త్ర గ్రంథాలన్నీ వాదగ్రంథాలన్నీ చదివిన వారు మీరు ఊరికే అరగని మందిని వేసుకొచ్చి అదేదో పబ్లిక్ డెమోక్రాటిక్ ఎలక్షన్ లాగా దాన్ని తెచ్చి దిద్దకండి అది పద్ధతి కాదు కాబట్టి వాళ్ళందరూ పిక్చర్లో లేరు ముందు వాళ్ళకి ఇస్తూ ఉంటాం మీరు వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయడం మానేయండి వాళ్ళు ఎవరు పిక్చర్లో లేరు అంటే వాళ్ళు కూడా నేను లేరు స్వామీజీ మీరు చెప్పండి అని వాళ్ళు పర్సనప్పుకుండా మీరు అలా కూర్చున్నదనండి మీరు లేరు పిక్చర్ ఇదిగే మీరు చెప్పండి నేను చెప్పాను అండి మీరు అంటారేమితే ఏమని చెప్పింది మీరు అసలు విన్నారా బృహదారు ఏమని చెప్పింది వాక్యం అంటే అహం బ్రహ్మాస్మ్యం చెప్పిందా లేదా అని నేను అన్నా అవునండి అహం బ్రహ్మాస్మి చెప్పింది కానీ అక్కడ అహం అంటే నేను కాదు అని అన్నారు మరి మరి వాదాన్ని ఆ లెవెల్ నుంచి నేను బ్రహ్మను నేను చెప్పాను నేను బ్రహ్మ నాను బ్రహ్మ అవి కాదు ఆ వాక్యాలు అలా ఉండదు అక్కడ వాక్యం ఉన్నది బోధి మీద రాయండి ముందు దేవనాదరిలో రాయండి అహం బ్రహ్మ అస్మి అని ఉంది తర్వాత ఈ వేదం వాళ్ళు పదము క్రమము కూడా చెప్తారు వాళ్ళు పదఛేదం కూడా చెప్తారు అహం బ్రహ్మ అస్మి అని స్వరంతో సహా చెప్తారు తర్వాత క్రమం చెప్తారు అహం బ్రహ్మ బ్రహ్మాస్మి అశ్మితి అని అలాగే క్రమంతో సహా చెప్తారు కాబట్టి ఏ పదానికి ఆ పదం ఘనం కూడా చెప్తారు అహం బ్రహ్మ బ్రహ్మ అహం అహం బ్రహ్మ అని ఇలాగ ఘనం కూడా చెప్తారు కాబట్టి ఏ పదాలు ఏవితే ఎవరికి సందేహం లేదు మీకు సందేహం లేదు నాకు సందేహం లేదు ఒకటి రాయండి ముందు అక్కడ మూడు పదాలు ఉన్నాయి అహం అని ఒక పదం బ్రహ్మని ఇంకో పదం అశ్మి అని ఇంకో పదం మూడు పదాలు ఉన్నాయి ఇది ఉపనిషత్తు చెప్పింది అప్పుడు నేను వాళ్ళతో అన్నాను ఇదేంటి పరిస్థితి మీరు కూడా ఆరోపించండి మరి మీరు అందరూ మొక్కుంది కదా ఆయన చెప్పారండి తలకాయ ఊపనం కాదు గురువు బస్వన్న అలాగా ఆలోచించండి తింతపోతుంది అలా చెప్పింది స్థితికి ధ్యానం చెప్పింది అలాగా ఓకే అప్పుడు ఆయన కోపం అహం అంటే నేను కాదండి అహం అంటే విష్ణువు అని చెప్పాడు ఏదో చెప్పాడు ఆ నుంచి హాదాకా ఉంటుంది ఆ నుంచి హాదాకా విష్ణు అని మన అక్షరాల్లో ఆకారం మొదటి అక్షరం ఆకారం ఆసరక్షరం మకారం అంతాన్ని సూచిస్తుంది కాబట్టి మొత్తం వర్ణమాలంతా అహంలో వచ్చేసింది కాబట్టి వర్ణబాలంతా వచ్చేసిందంటే అది విష్ణు అంటే అంటే నేను ఇతను చూడండి మీరు నా మీద ఏను ఇందులో లేదు నాను బ్రహ్మన్నాడు ఈ ఇలాగంటే లూచితాత్మానయండి అహం అహం బ్రహ్మాస్మయం శృతి వాక్యంలో అహం శబ్దార్థం ఏమిటి ఎక్కడుంది మన దగ్గరే పాయింట్ ఏమండి ఇప్పుడు మీరు సంస్కృతం ఎప్పుడు నేర్చుకున్నారు మీరు ఏడో తరగతిలోనో ఏడో ఏడో ఏడాదో ఎనిమిదో ఏడాదో మేము నేర్చుకుని ఉంటారు సంస్కృతం నేర్చుకున్నప్పుడు మొట్టమొదటి పుస్తకం మీరేం చదివారు శబ్దమంజిర్ చదువుంటారు మనందరం ట్రెడిషనల్ గా సంస్కృతం నేర్చుకున్నాం ఇప్పుడు మోడర్న్ పీపుల్ లాగా హ్యాంక్ వాయిన్ వన్ హ్యాంక్ వా ఇన్ టూ ఇలా మనం ఏం నేర్చుకోవాలి మనం ట్రెడిషనల్ గా నేర్చుకున్నాం ట్రెడిషనల్ గా నేర్చుకున్న వాళ్ళు ఎలా నేర్చుకున్నారంటే శబ్దమందిరి కంఠస్థం చేసేస్తారు ధాతుమందిరి కంఠస్థం చేసిస్తారు అమరవేశం కంఠస్థం చేసి ఆ తర్వాత రామవ్రంతం శ్లోకాలు చదవడం ప్రారంభిస్తారు అది వాళ్ళ పద్దతి నేను అలాగే నేర్చుకున్నాను మీరు కూడా అలాగే నేర్చుకున్నాను ఓకే మీరు శబ్దమంజర్లో అహం అనే మాట విన్నారు కదా ఎక్కడొచ్చింది అస్మ శబ్దంలో వచ్చింది అక్కడ అహంకి అర్థం నేను అని కాబట్టి శంకరాచార్యులు ఏదో తప్పు చెప్పారండి మీరు ఊరికే గడపడి చేయద్దు అహంకి ప్రసిద్ధమైన అర్థం నేను మీరు చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు అహం అంటే నేనని ఎవరిని అడిగినా చెప్తారు అహమ్మంటే విష్ణు అని మీకు మీ శిష్యులో అరడదని మందికి మాత్రమే తెలుసు ఇంకెవ్వరికీ తెలియదు ఈ సృష్టిలో అహమ్మనే విష్ణు అనే అర్థం ఇంకెవరికి తెలియదు మీకే తెలుసదు ఆ వ్యాఖ్యానాల్లో ఆ హమ్మని అలా విడతీస్తే మీకే తెలుసు ఇంక మీరు తప్పింది ఎవరికీ అది ఒకటే తర్వాత అస్థిస్థ సంతి అని చెప్పన్నావు సార్ మీరు మహాపండితుడు అస్థిస్థ సీ అశీస్థస్థ అశ్మీ స్మహ అస్మే ఉత్తమ పురుష ఉత్తమ పురుషుకి చూడ అహం ఉంటే ఆ అహమ్ముకు నేను అని అర్థం వస్తున్నా విష్ణువు అని అర్థం వస్తున్నా అహం బ్రహ్మాస్తి అని ఉంటే అహంకి విష్ణువనో మీ వై విష్ణువు వైనాట్ రుద్రుడు అంటే కాదండి లింగ పురాణంలో రుద్రుడు కాదని చెప్పారు వాయుపురాణంలో రుద్రుడు అవుదని చెప్పారు కాబట్టి నేను ఆ ఇంటికి చెప్పాను మీ ఇద్దరం స్నానానికి వెళ్తుంటే నదీ స్నానానికి తుంగభద్రా నదీ స్నానానికి ఉంటే మనకు వచ్చిన శాస్త్రంతో జనాలని మనం తప్పుదారి పట్టించకూడదండి ఏదైనా అక్కడ ఉండే పురాణాల్లో ఉండే శ్లోకాలు అవి చదువు ఏదైనా వాల్యూస్ చెప్తే సరిపడుతుంది వాళ్ళని బట్టి ద్వైతమా అద్వైతమా దాంట్లోకి వాళ్ళు రాలేరు వాళ్ళ వల్ల వదది దాన్ని చేయలేరు పువ్వులభాత శ్లోకాలు ఏదో చూపుని కాలక్షేపం చేసేవాడికి ద్వైతం లేదు అద్వైతం లేదు వాడి ద్వైతే ఎలాగలం అంత అద్వైతం ఇపోతారు వాడు ఎలాగో ద్వైత కాబట్టి ఈ రకమైన చర్చలు అనవసరం మీ ఉపన్యాసం మీరు చెప్పండి నా ఉపన్యాసం నేను చెప్తాను నీ సంభావం మీకు పుట్టుకొని నా సంభావం నీకు అంతేగాని అద్వైతి మీదకి నువ్వేమో చర్చకు వెళ్తానంటే అద్వైతి మీలాంటి ద్వైతుల్ని రోజు కిట్నీ కింద ద్వైతవాదుల్ని కట్ని కింద నది పారేస్తాం వాడి వాడంతా వాడి ద్వైతం అంతా వాడి యుక్తి ఏమైనా ఉందో అసలు వాడి యుక్తి దాంట్లో అది యుక్తే లేదు వాడి శృతి అంగీకారం అంటే ఓ నరికి పారేస్తాం శృతి అంగీకారం కాదంటే మరో రకంగా నరికి పారేస్తాం అసలు వాడు ప్రసక్తే లేదు ఎటే సౌమ్యంగా మనకెందుకు వాళ్ళని కూడా మనం అనుగ్రహంతో ఆత్మరూపంలో ఒక ప్రేమభావంతో పోతంగానే అయితే వీళ్ళంతా వీళ్ళ వాదాలంట వీళ్ళ ఆలోచన అంట ఏదో కొన్ని విశ్వాసాల పక్కన నేరుస్తూ ఉంటారు విశ్వాసం లేరు సిద్ధాంతం లేరు ఆత్మయే బ్రహ్మ అది సిద్ధాంతం ఇది వర్క్ అనేది ఇంత రైతు రైస్కి డెవకేషన్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ నాట్ ఈజ్ ఇజ్ చెప్పట్లేదు ఇట్ ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ మనం బయట ప్రయత్నం చేస్తాం అంతేగాని కుతార్థం అంటే కుతార్థం ఎలా ఉంటుందో నేను చెప్తాను అహంకి నేనర్థం కాదంటే మరి అది కుతార్థం కదది గతకూడము అలా సుతర్కాన్ని ప్రవేశపెట్టి అహం బ్రహ్మాస్మి ఆత్మవివేదం సర్వం అని ఉంటుంది బ్రహ్మ వివేదం సర్వం ఆత్మవివేదం సర్వం అని ఉంటాయి దాస్యాలు వాటిని అలాగే పాడు చేయద్దు అని అంటారా తో గురు తరస్య ప్రమాణాంతరస్య అనుపత్తే ఈ ప్రసంగంలో అంతా ఒక కరుణ కనపడుతుంది ఇప్పుడు ప్రమాణం ఉండేది కంటితో చూస్తేది అనుమాన ప్రమాణం మనస్సు ఈ రెండింట్లో మనకి సుఖం లేక దుఃఖమే అనుభవానికి వచ్చి భయము దుఃఖము ఘర్షణ మనకి సంస్కారంలో అనుభవానికి వచ్చి ఇలాగ భగవంతురాయి సంస్కారం నుంచేనా మనం దేవుడి దగ్గరకు వచ్చాం ఇక్కడికి వస్తే ఇక్కడ శుభతేనే ప్రమాణము ఈ ప్రత్యక్షానికి అనుమానానికి అతీతమైన ప్రమాణం ప్రత్యక్ష అనుమానాల ద్వారా ఏది సిద్ధిస్తుందో అంతకంటే అతీతమైన సత్యం ఒకటి ఉంది ప్రమాణం ప్రస్తుతి మరియు మూడు ప్రమాణాలు వచ్చాయి నువ్వు నీ కుతర్క బుద్ధితో స్థుతి ప్రమాణాన్ని చెరగొట్టేసి పెడితే ఇంక నిన్ను ఉద్ధరించే ప్రమాణం ఇంకొకటి లేదు ఈ ఆ పర్మనెంట్లీ డౌన్ఫాల్లో అయిపోతుంది అంటే ఇంక ప్రమాణమే ఉపకారం చేసే అవకాశమే లేకుండా అయిపోయింది ఆ కుతర్కాన్ని ప్రవేశపెట్టి ఈ స్థుతి ప్రమాణాన్ని చెరగొడితే నీవు ఉన్న ప్రత్యక్ష అనుమానాలతో మిగులు ఉంటావు అంటే నువ్వు కూరగాయలు కొనుక్కుని వంట చేసుకుని భోజనం చేయడానికి తప్ప ఇంకెందుకో పలికి రావు ఆ ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలు అంతవరకు పనుకొస్తాయి పురుషార్థానికి ఎందుకు పనికి రావాలి భోజనం చేయడానికి పనుకొస్తాయి ఎదరవాళ్ళ దగ్గరికి డబ్బులు వసూలు చేసుకోవడానికి మోసాలు చేయడానికి కూడా పనుకొస్తాయి ఎందుకు వచ్చిన ప్రమాణాలన్నీ అటువంటి సంసారంలో అత్యవసరమైన వ్యవహారాలు అది చేసుకుని వాటిని వదిలిపెట్టేసి ప్రత్యక్ష అనుమానాలు అతీతమైన ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే వీడికి పురుషార్థం ఉంటుంది ఆ ప్రమాణాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్తున్నారు నువ్వు అని మళ్ళీ ఒక పూర్వపక్షం ఆరంభమైంది ఈ పూర్వపక్షాన్ని పూర్వపక్షం ఏమిటంటే దుఃఖం అనేది మాకు అనుభవానికి వస్తుంటే అసలు మా స్వరూపంలో దుఃఖం లేదని నువ్వు అలా జబర్దస్తిగా చెప్తున్నావు మాకు దుఃఖం అనుభవానికి వస్తుంది మేము హౌ టు మేము హౌ టు రిటర్న్ ఓకే మీ మాట సత్యమయ్యా నేను ఆత్మస్వరూపంగా ఆనందక్రహ్మ ఉంది మరి నాకు దుఃఖంతో బాధపడుతున్నా దీనికి దానికి లంక కుదరట్లేదు ఎలాగా అని పూర్వపక్షం దాని మళ్ళీ క్లాస్ లో చేయ పూర్ణమెవశిషం శాంతి శాంతి శాంతి హరిపణమస్తూ కౌందీ